పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ సార్వభౌముడవనేసయ్యా ఈ సాయంత్ర కాల సమయం ప్రభ మీరు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం మా విమోచకుడవు మా పోషకుడవు మా రక్షకుడవు నీకు వందనాలయ్యా నీకు గొప్ప నామమును స్థుతించడానికి ప్రభ మాకు ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు స్థుతులు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క కార్యములను బట్టి క్షేమంను బట్టి నా తండ్రి ఇచ్చిన స్వస్థతను బట్టి ప్రభ బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు నడిపిస్తున్న విధానం కొరక నీకే వందనాలు నీకు ఆత్మశక్తి చేత మమ్మల్ని అభిషేకించినావు ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభాన తండ్రి మాతో మాట్లాడుతున్నావు నీకు వందనాలు జీవాధిపతివైన ఏసీయా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన నా ఎంత పొగడినా కూడా తక్కువే ప్రభానం అతండి మీరు చేసిన కార్యంలో మా జీవితంలో ఎంతో గొప్పవి ప్రభ ఎంతో గొప్ప మేలులు మాకు తండ్రి నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రతి విధమైన మేలు కొరక ఈ ప్రతి సహాయం కొరకాయ ప్రతి విధమైన స్వస్థత కొరకాయి నీకు వేలాది వేల కృతజ్ఞతల స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సాయంత్ర కాల సమయం బిడ వాక్యం విత్తనై ఉండగా మరి బైబిల్ మర్మలు ప్రభ వాక్యంలోని ప్రభ గొప్ప కార్యంలోని మేము చూచుటకు ప్రభ ఆశ్చర్య కార్యము మేము వినుటకు ప్రభావం మమ్మల్ని సిద్ధపరచండి ఆయుతపరచండి ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభావ సిద్ధపడతో ప్రభావం మీ యొక్క మేము కూర్చొని ప్రభా నీ యొక్క మాకు నా సహాయం చేయండి మా ప్రభావం మా ఇంటి చుట్టూ పడకల చుట్టు మీకు అగ్ని కంచ వేసి ప్రతి విధమైన దురాత్మలను బంధించండి నాయన ఏసీఎన్ అతని ప్రతి బిడ్డ యొక్క సంపూర్ణ విధేయతతో నీకు వాక్యంకు లోబడి ప్రభావితిన వాక్యంలో గాయకుంటకు ప్రభా యొక్క హృదయంలో వెలిగించమని ఆత్మనేత్రంలను వెలిగించమని ప్రార్థిస్తున్నాను అతని రాని అందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఈ వాక్యం తర్వాత ఎవరెవరు వింటున్నారు ప్రభుత్తి హృదయంలో కారులు జరిగించండి పరిశుద్ధాత్మ కార్యము ప్రభ నతని సంచారం జరుగుతుంది కనుక ఏసీఎమ్మా యొక్క జీవితాలను తెప్పలేలా చేయండి నీక కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసే శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చర్యను తిన స్థుత బలమైన పరిచేయుడు బలవంతని స్తీంచుడి ఎల్లని స్వీకరించు ఏసుని స్తీంచుడి రాజుల రాజల ఏసు రాజు భోజను లా లేని అల్లు దేవుని స్థుతించుడి halleluya yesu prabhu ennalu stutinchudey vallabuni charyalanu tilakinchi stutinchudi valamaina pancheyo balavantein stutinchudu ennari nee seekarinchu స్తుతించు వీ రాజుల రాజల మీ సురాజునులయా దేవుని స్తీంచుడి తురతోను వీణును ప్రభునిస్తుతించుడి పాపమును రతముతోడిచిను స్తీ భూరతుని కాలముతో మోహించి స్థుతి చుడి నిరంతరము మారానీ స్తీ రాజుల రాజైన సురతు భోజనుల Alleluia, Alleluia, Deva Nistote Inchore, Surya Chandra Ularagila, Deva Nistote Inchore, Pradayamanu Venduginchena, Yesu Nistote Inchore, అగ్నివడా గల్లులరా మీరు కర్తను కార్తను హృదయమును చే నాదు స్తి చుడి రాజుల రాజన ఈ సురాజు భోజను లా లేలు అల్లెలు దేవుని స్థుతి చుడి యువకులరా పెళ్ళరా దేవుని స్థుతించుడి జీవితము ప్రభు పనికై సమర్పించి స్థుతించుడి పెద్దలరా ప్రభువులరా యహువాను స్తీ ఆస్తులను ఇస్తునకై అర్పించి స్థుతించుడి రాజుల రాజన ఈ సురజు భోజలు లావులు దేవుని చుడే అగధమైనా జలములరా దేవుని స్థుతి చురే అలరు శివకులు చిరుస్తుతి చుడి దూతలరా పూర్వబాతులరా దేవుని స్తీ చుడి పరమందు పరిశుతులు ఎల్ల స్త్రుతి చుడి రాజుల రాజనీ సురజు భోజనులూ అరులు ప్రార్థిస్తాం పరశుద్ధు వగు దేవ వదనాలైనా మహోన్నతురగు మా తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి మీకు వదనాలైనా ఈ యొక్క సాయంత్రం మీ సన్నిధికి వచ్చిన ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన నాశపడుతున్నాం సహాయపడండి మీ మహిమలతో నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మేము జీవించాలా చిత్తానుసారంగా ప్రభా మేము ముందుకు వెళ్ళాలని అయినా ప్రతి విషయంలో మీ చిత్తాన్ని కనుగొని దాని ప్రకారంగా మేము నడ నడవాలా ప్రభ ఓ ప్రభా మీ యొక్క తనుమలి చిత్తంలోని ముఖ్యమైన విషయాలు ఏంటో మా జీవితానికి సంబంధించినయో మేము గ్రహించలాగనా మా యొక్క ఆత్మీయ నేత్రంలో పిపమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాటిని గ్రహించే తనుమలి హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాటి కొరకు మేము ప్రయాసపడుతున్నాం అయినా సహాయపడండి ఆయన వాటిని నేర్చుకొని మేము అనేకలకి చూపించాలి ఎందుకంటే మీరు మాకు ఇచ్చిందే ఆ యొక్క పిలుపు పిలుపు తండ్రి ఆ యొక్క తను ప్రతి ఒక్కరిని తనుమల్ని కళ్ళంలోనికి ముఖ్యంగా అక్కడి నుంచి కళ్ళంలో నూర్చే వాళ్ళలాగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ఆ యొక్క తనుమల్ని కళ్ళంలో నూడిపిని మ్రానులాగా మమ్మల్ని తయారు చేస్తాను అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నారు నాయన కాబట్టి ప్రభా ఆ రీతిగా మేము ముందు పోలాన నడిపించండి భయపడకుండా ధైర్యంగా ముందు పోలాన నడిపించండి నేను మీ మహిమార్థంగా ప్రతి చోట మేము నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ వాక్యం వింటున్న వారి హృదయాలను సరిచేయండి ప్రభావ ఆ హృదయంలో ఇవన్నీ వాక్యాలు నాటకొని తండ్రి దాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాలని సత్యాన్ని గ్రహించి మేము అవలంబించుకోవాలా స్వీకరించాలా అనేకలను దీన్ని ప్రకటించాలా అటువంటి కృప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెయిన్ పోయిన వారం వరకు మనము ఆ యొక్క బబులోనికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం దాని తర్వాత మాదీలు మరియు పారసికులకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తున్నాం ఈ వారము మనము గ్రీస్ దేశానికి సంబంధించిన బోధన ఆరంభించబోతున్నాం మాదీలు పారసికులకు సంబంధించిన విషయాలు మనం వారం అంత దీర్ఘంగా చూసుకెళ్ళకపోయినాము మాదీయులు పారసికులు వీళ్ళు పారసికులు బబులోను దేశం మీద యుద్ధానికి వచ్చి దాన్ని ఓడగొట్టినని నేను మీకు చూపించిన పోయిన వారం అయితే మాదీయులు దేనికి సంబంధించిన వాళ్ళు పారసికులు దేనికి సంబంధించిన వాళ్ళు అడిగి నేను ఎవరికన్నా జవాబు ఉంటే చెప్పచ్చు ఇర్మియా ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము పదకొండవ వచనం ఎరిమియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం ఎవరైనా వచ్చి దేవుడు ఈ యొక్క ఇది నేను అనుకుంటా బహుశా నాలుగవ రాజ్యం అనుకుంటా కదా ఐగుప్తు అశూరు బబులోను పారసికులు కాబట్టి నాలుగవ రాజ్యం ఇది నాలుగవ తల కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం జనిస్తున్నాము ఈరోజు ఏడవ తారీఖు జనవరి ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం బైబులోని గిరిగరం క్యాలెండర్ ప్రకారంగా మనము బబులో నుంచి బయటికి వస్తున్నాం బబులో నుంచి బయటికి వచ్చినాక మాదేలు పారసికులకు సంబంధించిన బోధని ఆరంభించుకుంటున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే పారసికులు ఏ రీతిగా బబులోని ఓడగొట్టిండు అన్న విషయాన్ని అయితే దేవుడే వారిని లేపిండు అన్న విషయాన్ని ఇర్మియా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఎవరైనా చదవచ్చు కూడా కావాలంటే గిరిమియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనం బాణములు ఇలికి చేయుడి కేడములు పట్టుకొనుడి బబులోను నశింపజేయుటకు యహోవ ఆలోచించుతున్నాడు మాదీయుల దేవుడే వారిని రేపుతుండడం అన్న విషయము అక్కడ చెప్పబడుతుంది పదకొండవ వచ్చనం మొదటి భాగంలో మీ యొక్క బాణములను మరియు కేడములను పట్టుకోమని చెప్తున్నాడు తర్వాత దేవుడే ఆయక యొక్క మాదీల రాజుల ఆత్మను రేపుతున్నాడు అని ఉంది అక్కడ ఇంగ్లీష్ ద లార్డ్ హ్యాథ్ రేస్డ్ అప్ ద స్పిరిట్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద మీడ్స్ అంటే మాదీ మాదీ మాదీయులైన రాజుల ఆత్మని దేవుడే రేపుతున్నాడు లేపుతున్నాడు అనే విషయం అంటే దేవుడు ఆత్మని లేపకపోతే వారు పరిపాలించలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి ఒకప్పుడు బబులోని లేపిండు ఇప్పుడు బబులోని దింపేస్తున్నాడు మాదీలని లేపుతున్నాడు మాదీయులన్న పార్సికులన్న ఒకటే రెండు గుంపులన్న విషయం అనేక పర్యాలు చూపించిన గతంలో చాలా సంవత్సరాల నుంచి అయితే చదువు ఇప్పుడు పానములు చిలికి చేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోను నశింపు చేయుటకు యహోవ ఆలోచించుతున్నాడు మాదీయుల రాజుల మనసును దాని మీదకి రేపుచున్నాడు అది యహోవ అయితే ఇక్కడ దేవుడు మాధుయ రాజుల మనసును రేపుతున్నాడు అని ఉంది అక్కడ కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే వారి ఆత్మని లేపుతున్నాడని ఉంది మనసుకి ఆత్మకి చాలా తేడా ఉంది ఎందుకంటే ఆ తర్జుమా చేస్తేప్పుడు ఆ పదాలన్నీ పోయినాయి సరే ప్రభు మనకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండింటిని కూర్చి చూసుకోమని తెలుగులో ఏం చెప్పబడింది ఆ ఇంగ్లీష్లో ఏం చెప్పడింది రెండింటిని కలిపి చదవమని కాబట్టి మనం హరితగా చదువుతున్నాం మాధుయులు లేక పారసిపులని బబ్లోనికి విరుద్ధంగా లేపుతున్నాడు వారు వారిని సమూల నాశనం చేస్తారని ఉంది అక్కడ వాక్యం ఎందుకంటే అది దేవుని యొక్క ఉగ్రత అనంది లేక దేవుడు దానికి తీర్పు తీస్తుండు చదుపా ఇప్పుడు అది యహోమ చేయు ప్రతిదండన తన మందిరమును గుచ్చి ఆయన చేయు ప్రతి కాబట్టి తన మందిరం అంటే గొప్ప జన్న సమూహం కాబట్టి గొప్ప జన సమూహం నిమిత్తము దానికి ప్రతి దండన శిక్ష ప్రతిదండన అంటే శిక్ష వాళ్ళు చేసిన తప్పిదానికి శిక్ష అన్నట్టు కాబట్టి బబులోనికి శిక్ష తప్పదు అంటున్నాడు అయితే ఎన్నిసార్లు మనం చూస్తాం ఇది దేవుడు పాత నిబంధన కాలం మొదలుకొని క్రొత్త నిబంధన కాలం వరకు దేవుని బిడ్డల తప్పు చేసినప్పుడు వారిని శిక్షించడం కొరకు అనిలం లేపేండు న్యాయాధిపతుల గ్రంథాల గ్రంథం అంతా దానికి సంబంధించిందే కదా అదే రీతిగా రాజుల కాలంలో కూడా చూస్తాం ఇసల్ పజలు దేవునికి విరుద్ధంగా ధర్మశాస్త్రాన్ని లోబడకపోవడం వలన శత్రువులను లేపేండు శత్రు రాజులను లేపేండు అదే రీతిగా ఆత్మీయ స్థితిలో మనం చూసినాం యోప గ్రంథంలో ఆ రోజులలో సైతానికి పర్లోకానికి పోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే వాడు భూమి అంతా తిరిగి దేవుని సంధిలో నిలబడిండు ఆ రోజులలో కాబట్టి అప్పుడప్పుడు వాడు అక్కడికి పోయి దేవుని సంతిలో నిలబడేవాడు కానీ ఏసు ప్రభు మరణ భూస్థాపన ఉందారా వాడిని శాశ్వతంగా వానికి ఇంకా అవకాశం లేదన్నట్టు అక్కడ పోవడానికి వాడు ఇక్కడనే కొట్టుకుంటా ఉన్నాడు కాబట్టి ఏశప్రభు యొక్క మరణంకి సంబంధించిన విషయాలు మనం ఎన్నెన్నో ధ్యానించినాం ఎవరు చెప్పని విధంగా ఎవరు వినని విధంగా ఎక్కడ చూడని విధానంగా ఆయన మరణం వలన సైతాను ఎట్టి పరిస్థితిలో దేవుని సన్నిధిలో నిలబడలేకుండా వాడు దేవరాత్రులు మన మీద నెలలు మోపేండు కరెక్టే కానీ ఇప్పుడు మటుకు వాడికి అక్కడ అవకాశం లేకుండా దేవుడు చేసేసేయండి ఏశప్రభు ఏసు వాడికి శాశ్వతంగా ఆ యొక్క పర్లోకపు ద్వారాన్ని అన్నట్టు అందుకు అందు వాడు విజర్మించి మన మీద పడినని మనం చూస్తున్నాం ఈ సంవత్సరము సరే మనం ఈ సంవత్సరాన్ని నమ్మం ఎందుకంటే ఇవన్నీ దినములు సూర్యుని కింద సమస్తము ఏది క్రొత్తది లేదని మనకు తెలుసు ప్రసంగి నుంచి మనం నేర్చుకున్న విషయాలు అవి ఏది కూడా క్రొత్తది లేదు సమస్తము ప్రా వాటినే తిరిగి తిరిగి రప్పిస్తా ప్రసంగి ధ్యానిస్తే మనకు తెలుస్తుంది ఇంతకు ముందున్న వాటిని నేను తిరిగి తిరిగి రప్పిస్తాడు దేవుడు కాబట్టి ఏది కూడా క్రొత్తదనం కాదు క్రొత్తది ఎప్పుడైతుంది అంటే నువ్వు మార్కు చెందినప్పుడే నీ పాపకు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు పరిశుద్ధంగా మారినప్పుడే నువ్వు క్రతవ అవుతావు కాబట్టి క్రొత్త సంవత్సరం ఎప్పుడు అంటే క్రొత్తగా జన్మించిన రోజే నీకు క్రొత్త సంవత్సరం లేక పుట్టిన తేదీ అదే ఎవరు కూడా పుట్టిన తేదీని ఆ రీతిగా అర్థం చేసుకోరు నువ్వు మొట్టమొదటిసారి నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్న రోజే నీ నీ పుట్టిన తేదీ నూతనగా జన్మించిన దినం ఆ దినం ఎవరికి గుర్తుకు చాలా మటుకు తొంభై శాతం మనుషులకు గుర్తుండదు ఎందుకంటే మనం ఎవరం కూడా డైరీలలో రాసుకోం జ్ఞాపకార్థంగా ఉండవు అన్నట్టు అవన్నీ అయితే నువ్వు బాప్సం పొందిన దినం కూడా నీ జ్ఞాపకం ఉండదు కాబట్టి బర్త్డేస్ చేసుకుంటాం కానీ అసలైన బర్త్డే చేసుకోమన్నట్టు మనం అంటే రక్షింపబడిన దినము నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోమన్నట్టు ఆ రీతిగా మీరు ఇంకా ప్రకృతి సహజంగానే జీవిస్తున్న పసిపిల్లలు అన్నట్టు ఈ సెలబ్రేషన్స్ పండగలు చేసుకునే వాళ్ళంతా పసిపిల్లలు అన్నట్టు మనం మటుకు ఏసు ప్రభునే ఆచరిస్తాం ఎందుకంటే ఆయననే మన పండగ నిజం నీడ నీడ అయితే ఈలోకతీతమైనది నిజ స్వరూపం ఏసు ప్రభు కాబట్టి ప్రతి పండుగ ఆయనలో సంపూర్తి అయిందనేసి మనం కొలసిన రాష్ట్ర పత్రికలు అవి నీడలు వంటివే కానీ నిజస్వరూపం ఏసు ప్రభువే ఆయనని వెంబడించే మనం ఏసు అన్నిటికంటే ఉన్నతమైన కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక్కడ తన మందిరం నిమిత్తమై అంటే గొప్ప జనం నిమిత్తమై ప్రతి దండన బబులోనికి ఈ ప్రతి దండన ఎవరు నిర్వర్తించాలంటే ఇంకొక రాజ్యాన్ని లేపుతున్నాడు దేవుడు అసలు వినన్ని రాజ్యం అది చిన్న రాజ్యాన్ని ప్రపంచాన్ని గడగడలించే రాజ్యంలాగా తయారు చేసుకుంటుండ అన్నట్టు అయితే ఇప్పుడు పారసిక్కులు మాదీయులు గుంపులు అనేటి రెండు గుంపులు అయితే ఈ దర్యావేషు అనే రాజు ఇప్పుడు ఇంకా మనం చూస్తాము ఈ రాజు మాదీల రాజు కానీ పారసిక్కులంతా కలిసి దాన్ని పరిపాలిస్తున్నారు అన్నట్టు అంటే ఈక్వల్ గ్రూప్స్ అన్నట్టు చాలా పెద్ద గుంపులు అన్నట్టు అయితే ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి అంటే బబులోని మీదికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాధీయులు పారసిక్కులు బబులోన్లు మూడు గుంపులు ఉన్నాయి అయితే ఎప్పుడైతే పారసిక్కులు లీడర్షిప్ తీసుకుంటారో మాదీయులు ఏం చేరుస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలా బాగా అర్థం చేసుకోండి లీడర్షిప్ తీసుకునేది ఎవరు అనుసరించే వాళ్ళు ఎవరు తర్వాత సామాన్య ప్రజలు ఎవరు ఈ విధానాలు అర్థం చేసుకుంటే నీకు ఈ బైబుల్ సీక్రెట్ అర్థమైపోయినట్టు ఏవి ఏ గుంపులు అనేది ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథపు చివరి అధ్యాయం వరకు మనం చూస్తాం ఈ నాలుగో గుంపులని మూడు గుంపులు ఎప్పుడు లోపాలు ఉంటాయి నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుందని మనం ఎన్నిసార్లు చూసినాం కాబట్టి ప్రకటన గ్రంథం అంతా ఈ నాలుగు గుంపులకు సంబంధించిన బోధాన్ని మనం చూపించిన యుగ సమాప్తిలో వీటికి సంబంధించిందే జరుగుతూ ఉంటాయి చర్చి మీదనే ఉన్నాయి చర్చిలోనే ఉన్నాయి అనే నేను చూపించిన చర్చి మీదనే కేంద్రీకరించుకున్నాయి ప్రతి ప్రవచనాలు కాబట్టి ఇరవై వచనం చదువు దాని మీదికి పోటకై మాదీయుల రాజును వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వ దేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి కాబట్టి ఇక్కడ ఏమంటుండే అంటే ఇంగ్లీష్ల మటుకు బబులోనికి వ్యతిరేకంగా సర్వ దేశములను లీడర్షిప్ తీసుకుంటే సర్వ దేశములని వ్యతిరేకంగా లేపుతున్నాడు అన్నట్టు కాబట్టి బబులోని మీదికి సర్వ దేశంలోని దేవుడు లేపుతున్నాడు కాబట్టి మాదేయుల ఆధిపత్యం కింద తక్కిన దేశములన్నీ దానికి వ్యతిరేకంగా పోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా మాదేయులు పారసికులు రెండు మొదటి రెండు గుంపులైతే ఇంకా మీరు ఎవరు జవాబు చెప్పలేదు ఆ మొదటి రెండు గుంపులలో ఏది సర్పములు ఏది తేళ్ళని అయితే ఈ మొదటి రెండు గుంపుల సర్పంలో తేళ్ళైతే బబులోను గొప్ప జన సమూహానికి సాదృశంగా మారుతుంది బబులోను కుమార్తె అని సంబోధించండి మనం పోయిన అటుపోయిన వారం దానియుల గ్రంథము ఇప్పుడు చూడండి దానిల గ్రంథము ఐదవ అధ్యాయంలో ఎట్లా ఇది విభజింపబడింది అనేది ఒక ప్రవచనము దర్శరీతిగా కలిగింది లేక కలరూపకం కలిగింది ఇప్పుడు దానిలో దాన్ని అర్థం చెప్తుంది చూడండి ఐదవ అధ్యాయము ఇరవై వచనం అది ఏం చదువుతాను లేదా గ్రంథము ఐదవ అధ్యాయం దానిల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఇక్కడ మనం చూస్తాము బెల్షాజర్ సంబంధించిన విషయం ఇది రాజగు మొదటి వచనంలో బెల్షాజర్ రాజగు బెల్షాజర్ తన అధిపతులతో అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండేను తర్వాత మనకు తెలుసు ఆ ద్రాక్షరసం ఎందులో తాగుతున్నాడు అన్న విషయం మనకు తెలుసు కదా చివరికి ఆ త్రాగి బాగ ఉన్నప్పుడు దేవుడు అక్కడ గోడ మీద వ్రాత అన్న విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ చూడండి అక్కడ చదువుతా నేను ఐదవ వచనంలో ఆ గడిలోనే ఏ గడి అంటే వీళ్ళందరూ ద్రాక్షరసము తాగుతున్నప్పుడు దేవుని యొక్క మందిరంలోని పాత్రలను అన్నిటి తీసుకొచ్చి బంగారు పాత్రల్లో బిల్లు ద్రాక్షల సంబంధాగుతున్నారు ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయి చిన్నట్టు ఉండెను రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనసులందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణిచు కొట్టుకొని చుండెను ఈ బెల్షాసర్ అనేవాడు నిమ్క కుమారుడు రాజు గారుడి విద్య గల వారిని కల్దీలను జ్యోతిషలను పిలనంపుడని ఆతురంగా ఆజ్ఞ ఇచ్చింది చూడండి ఇవి మూడు గుంపులు ఇవి జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాత చదివి ఈ వ్రాతను చదివి దీని భావం నాకు తెలియజెప్పవాడెవడో వాడు ఊదారాంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన రాజ్యంలో మూడవ అధిపతి మూడవ మనం చూడండి దాని వెళ్లకి మూడవ అధి ఆధిపత్యం దొరకబోతుంది రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చేరి గాని ఆ వ్రాత చదుట అయ్యనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయేను మనకి తెలుసు ఇది దేవుడు దేవదూతలు సన్నిధిలో ఉండేవారు మాట్లాడే భాష అది మనుషులకు అర్థం కాదు కాబట్టి అది ఏ వ్యక్తికి ఈ భూ నివాసులలో కూడా అర్థం కాని భాష పర్లోకపు భాష అందుకు మనకి ఆ వరం అవసరం వాటిని అర్థం చేసుకునే వరం అవసరం ఇప్పుడు చూడండి అందుకు రాజు బెలస మిగుల భయకంతరే తన అధిపతులు వేసి అధిపతులు విసింబందనట్లుగా ముఖ వికారం గలవాడు అయ్యాను అధిపతులకు జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహంకు వచ్చి ఇట్లా నేను చిరకాలము ఇక్కడ ఒక రాజుకి తన భార్య ఆ విషయం చేస్తుంది అతనే మనం చూస్తాం కదా ఆ యొక్క కూడా తన భార్య జ్ఞాపకం కానీ పిలాత తన భార్య మాట వేయనే పిలాతు గురించి నేను ఒకరోజు చూపిస్తాను మీకు ఆయన ఎంత భయంకరంగా చనిపోయింది అని చనిపోతాడు పిలాతు చరిత్రలో ఆయన చేసిన తప్పిదంలకి దాని తర్వాత ఆయన తన స్థానాన్ని కాపాడుకోవడం కొరకు ఆయన తన సింహాసాన్ని కాపాడుకోవడం కొరకు ఎన్నో పాలిటిక్స్ ప్లే చేసినట్లు మనం చూస్తాం చరిత్రలో కానీ తన భార్య మాట వినలేకపోయింది అంత సృష్టికర్తని ముఖాముఖిగా చూసే అవకాశము చాలా తక్కువ మందికి కానీ ఆయన నిలబడ్డప్పుడు ఆయనని గ్రహించలేకపోయింది సృష్టికర్తని అంత మంచి అవకాశం పోగొట్టుకోండు సత్యము అంటే ఏంది అని అడిగిండు కానీ జవాబు కొరకు ఉపిక చూపించలేకపోయిండు త్వరగా బయటికి వెళ్ళిపోయిండు ఒక క్షణము ఆగింటే ఆ రోజు పిలాతు జీవితంలో సత్యము అంటే ఏందో తెలుసుకునేవాడు అది మనకు కూడా బైబిల్ రాయబడేది కానీ అది రోజు వరకు రాయబడలేదు మనకు తెలుసు సత్యం అంటే వేసుకోవ్ కానీ ఏంది బైబిల్ ప్రతి అంశము అతికినట్లు ఉండేటదే సత్యం బైబిల్లో ఏవి కూడా లోపాలు ఉండవు లోపాలు ఉన్నాయంటే అది సత్యం కాదన్నట్టు ఒక గ్రంథంలో ఒక రీతిగా రాసి ఇంకో గ్రంథంలో దానికి వ్యతిరేకంగా రాస్తే అది సత్యం కాదు కాబట్టి సత్యము అనేది ఆది మొదలుకొని ప్రకన గ్రంథం వరకు ప్రతి వాక్యము సమాధానంగా ఒకదాని వెంబడి ఒకటి వెళ్తూ ఉంటుంది అన్నట్టు దాన్ని అదే రీతిగా బైబుల్ ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఏంటంటే రక్షణ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనిషిని రక్షించుకోవాలనేదే ఒకటే ఒకటే తాత్పర్యమైనట్టు బైబుల్ అంతా వాక్యం కాబట్టి విమోచన దినము చివరి దినం వరకు కాబట్టి ఆది కాండంలో పాపం చేసినప్పుడు వారికి రక్షణ అనుభవం అదే రీతిగా ప్రకటన గ్రంథంలో చివరికి గొప్ప జన సమూహానికి రక్షణ అనుభవం ఇది ఒకటే అంశాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది కాబట్టి సత్యం ప్రతి బైబుల్ అంతట్లో ప్రతి అంశము అతికినట్లు ఉండడము తర్వాత అవన్నీ కుదిరిస్తే ఆ పుస్తకం అరవై పుస్తకాలు కుదిరిస్తే ఒకటే అంశం జ్ఞాపకం చేస్తుంది అది ఏంటంటే మనిషిని దేవు మనిషిని తప్పిపోయిన మనిషిని రక్షించుకొని దేవుని సన్నిధిలో అతనితో సమాధాన పరచుకోవడమే అంతకంటే వేరే విషయాలన్నీ దానికి సపోర్టే అన్నట్టు ఇక్కడ చివరికి విమోచన విమోచన దినం వరకు మనల్ని ముద్రించుకున్నాడు దేవుడు కాబట్టి ఆ విమోచన దినం వరకు లాస్ట్ డే అంటం దాన్ని ఆయన సన్నిధిలో మనం ఉండడమే చివ్వరికి నీ రక్షణ సంపూర్తి అవ్వడం అన్నట్టు కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాము బెల్షాజర్కి సంబంధించింది అతనికి మనస్సు నిబ్బరంగా లేదు అయితే తన భార్య ఒక మాట చెప్పింది ఆ మాట ఏదో వినండి పదకొండవ శాల్లో నీ రాజ్యంలో ఒక మనుషున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియూ ఈ విషయం అర్థం చేసుకోండి జ్ఞానము బుద్ధి తెలివి ఈ మూడు డిఫరెంట్ అన్న విషయాలు అవి మనం ఎన్నిసార్లు ధ్యానించాం కూడా గతంలో జ్ఞానం అంటే ఏంది బుద్ధి అంటే ఏంది తెలివి అంటే ఏందని ఇప్పుడన్నా మరోసారి దీరంగా చూడొచ్చు మనము రికార్డింగ్స్ లో ఈ మూడు దేవుని బిడలకి ఉంటాయి ముఖ్యంగా ఎవరికి ఉంటే చెప్పండి లక్ష మందికి ఈ మూడు ఉంటాయి ఎందుకంటే ధాన్యాలు లక్ష మందికి సాదృశ్యం ఆయన సింహాల బోన్లో వేయబడినప్పుడు గొప్ప జన సమూహానికి సాదృశంగా ఉంటాడు అదే రీతిగా శద్రక్ మిషక్ అభ్యర్థోలు గొప్ప జనానికి సాదృశంగా ఉంటే దాని ఏళ్ళు మందికి సాదృశంగా ఉంటాడు కాబట్టి ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాల్సింది విషయాలు అయితే ఇక్కడ ఆమె తన భార్తకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసింది ఒక వ్యక్తున్నాడు అతను వీటన్నిటినీ నీకు చెప్పగలడు ఎందుకంటే నీ తండ్రి కాలంలో అతను ఇవన్నీ చెప్పేవాడు నీ తండ్రి కనుగొనిను గనుక నీ తండ్రి అయిన రాజగు నెవ కది నిశారు శక్న గౌంటకును గాడి విద్య గల వారికి నీ కల్దీలకును జ్యోతిషలకు పై అధిపతిగా అతన్ని నియమించను చూడండి ఆయన అందరి అధిపతి ఉన్నాడు కానీ బెల్షాజరు రాజు కాలంలో లేడైనా ఈ ధాన్యాలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మంలను బయలుపరచటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా గనుక ఆ రాజు అతనికి బెల్తే షాజరు అను పేరు పెట్టిను ఈ దానియళ్లను పిలువు అతడు దీని భావం నీకు తెలియజెప్ప నేను కాబట్టి ఈ స్త్రీ గురించి ఎప్పుడు మనం ఎక్కడ వినలేదు బైబిల్లో ఏ పాస్టర్స్ చెప్పడం నేను వినలే భర్తకి మంచి ఆలోచనలు చెప్పే భార్య చాలా తక్కువగా అనిపిస్తారు ఇట్లాంటి పిలాతుకి కూడా భార్య మంచి ఆలోచన ఇచ్చింది ఆయన జోలికి పోవద్దు ఆయన నిరపరాధి నాకు తెలుసు నేను కళలో చూసిన అంటే ఆయమే సైలెంట్ క్రిస్టియన్ అన్నట్టు ఆయన్ని కానీ భర్త పోగొట్టుకునే అవకాశం ఇది నేను గమనిస్తా ఉంటాను భార్య సలహాలు ఇచ్చే స్త్రీ లాగా మనకు కనిపించాలి ఎందుకంటే మనం ఎన్ని సార్లు సామెతల గ్రంథము చివరి అధ్యయనం చేసినాం విశ్వాసు ఎట్లా జీవించాలా ఆ ఒక్క దగ్గర ఉంది బ్లూ సామెతల గ్రంథము చివరి అధ్యాయము ధ్యానించకపోదు దాని ప్రకారంగా జీవించకపోతే నువ్వు విశ్వాసి రా విశ్వాసులు కాబట్టి భర్తకి సపోర్ట్ ఉంటుంది భర్త తీసుకొచ్చే సంపాదనని ఆమె ఎట్లా జాగ్రత్తగా దాన్ని ఏమంట వృధాగా ఖర్చు చేయకుండా దాన్ని ఎట్లా మల్టిప్లై చేస్తుంది అని ఉంది అక్కడ వాక్యం ఆమె అంతట్లో ఖర్చు పోగా దాన్ని ఎట్లా బిజినెస్కి చేసి మళ్ళా మల్టిప్లై చేస్తుంది ఎందుకంటే స్త్రీ అనేది మల్టిప్లై చేశాడు అన్నట్టు భర్త తెచ్చే మల్టిప్లై చేస్తా అన్నట్టు స్త్రీకి ఏది ఇచ్చినా మల్టిప్లై చేస్తుంది ఆ నేచర్ అండి దేవుడు పెట్టిండి మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొందడం ఎందుకు చెప్పిండు విస్తరించాలి ఎందుకు చెప్పిండు స్త్రీ ఒక్కతే చేయగలదు పురుషుడు చేయలేడు పురుషుడు ఒక్కటేసారి దేయగలడు దాన్ని అభివృద్ధి చేసేటది స్త్రీ అన్నట్టు ఎందుకంటే ఆ గుణగణము ఆ యొక్క తత్వము స్త్రీకి ఇచ్చాడు దేవుడు అందుకని సామెతల గ్రంథము చివరి అధ్యాయాన్ని ఈరోజు రాత్రి చదివి పండుకోండి స్త్రీలందరూ సిస్టర్స్ అందరూ ఎందుకంటే మీరు ఆ వాక్యంలో తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో సరే అది నాకు తెలియదు ఎవరనేది ఎవరి పేర్లు నేను తీసుకోను కాబట్టి ఎవరు తిట్టుకోరు నన్ను కానీ అది చదివాక మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు మీరు ఇన్ని సమాచారాలు దాన్ని పాటించలేదు అందులో ఒక్క వాక్యం కూడా మీరు పాటించలేకపోయినారు అని కాబట్టి ఒకవేళ అది ఆత్మీయమైన దే ఆత్మీయ దేవుడు మనకి అది దాన్ని మనము పశ్చాత్తాపంతోనే స్వీకరిస్తాం ప్రభావ నన్ను క్షమించిన అయినా నేను నిజంగా ఈ వాక్యాన్ని పాటించలేదు ప్రభావ ఇప్పుడు నేను పాటిస్తా ఎందుకు నాకు బయలుపరచబడింది ఈరోజు కాబట్టి చూడండి ఇక్కడ ఇప్పుడు దాన్యాలు విలిపిస్తున్నాడు దాన్యాలు వస్తున్నాడు ధాన్యలు వాటిని విశదీకరిస్తున్నాడు ఈ వ్రాత చదివి దాని భావం తెలియజేపవాలని జ్ఞానులను గాడి విద్య వారిని పిలిపించి తిని కానీ వారు ఈ సంగతి చే భావం తెప్పలేకపోయేది తెలపలేకపోయేది కాబట్టి ఇప్పుడు చూడండి అంతర్భావంలను బయలుపరచటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం నీవు సమర్థుడమని నిన్ను గూర్చి విని ఉన్నాను చూడండి సాక్ష్యం మన గురించి ఎవరైనా ఇట్ల సాక్ష్యం చెప్పగలరా బ్రదర్ సిస్టర్స్ నీ గురించి నా గురించి ఎవరన్నా ఇట్లా సాక్ష్యం ఇస్తుండ్రా ఈ లోకంలో ఎటువంటి కఠినమైన విషయాలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కైనా నువ్వు ఉత్తరం ఇవ్వగలవా జవాబు ఇవ్వగలవా ఎటువంటి సమస్యకైనా కానీ అది ఏదైనా కావచ్చు అది ప్రకృతి సాధ్యమైందే కావచ్చు అనారోగ్యానికి సంబంధించిన కావచ్చు చదువులకు సంబంధించిందే కావచ్చు ఉద్యోగం సంబంధించిందే కావచ్చు ఈ లోకంలో ఎట్లా మెదగాలనేది కావచ్చు తర్వాత ఆత్మీయ స్థితిలో ప్రవేశాలు ఎట్లా అర్థం చేసుకోవాలా బైబుల్ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా నీ జీవితంలో ఎట్లా సాక్ష్యాన్ని కలిగి ఉండాలా నీ జీవితంలో ఇంకా అద్భుతాలు జరగలేదు నీ జీవితంలో ఎంత కాలంలో ఎదురు చూస్తున్నవి నువ్వు ఇంకా పొందుకోలేదు మరి అవన్నీ సాక్ష్యార్థంగా నీ జీవితంలోకిపోయినప్పుడు నువ్వు ఎట్లా వీటిని నువ్వు చెప్పగలవు ఎవరన్నా నీ గురించి ఆ రీతిగా సాక్ష్యమిస్తుండ్రా ఇవ్వకపోతే మనము లక్ష మంది గుంపులో లేమన్నట్టు ఇంకా నువ్వు గొప్ప జన సమూహంలోనే ఉండవు అన్నట్టు గొప్ప జన సమూహంలో ఉంటే మటుకు నువ్వు హతసాక్షి కాక తప్పదు ఎందుకంటే అది సత్యం అది నువ్వు లక్ష వేల మంది గుంపులకు వస్తావో అది మార్పు ట్రాన్సిషన్ అని ట్రాన్సిషన్ ఒక రికార్డింగ్స్ లో ఉంటుంది మనది లాంగ్ దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల క్రితం ఉంటుంది అంటే గొప్ప జనం నుంచి లక్ష వేల మందికి ఎట్లా నువ్వు మార్పు ఇది మనుషుల వల్ల మనుషులకు అసాధ్యం ఇది ప్రభు సమస్తం సాధ్యం ఎందుకంటే ఈ మూడు గుంపులు మొదటి మూడు గుంపులు ఇవన్నీ మనము ఆమోస గ్రంథంలో జానకాలం కిందట ధ్యానించినాం ఆమోస గ్రంథంలో మనం చూస్తాము ఆమోస సంబంధించిన ఆమోస ఆమోస గ్రంథం కాదు ఏహెచ్కేలు గ్రంథంలో చూస్తాము ఏహెచ్కేలు వెంట్రుకలకు సంబంధించిన బోధ అది ఎహెచ్కేలు వెంట్రికలు నాలుగు గుంపులుగా విభజింపబడినట్టు మనం చూస్తాం కాబట్టి అక్కడి నుంచి మనకి బయలపరచబడ్డాయి ఆ సత్యాలు బైబుల్ అంతటా ఈ నాలుగు గుంపులు నేను అక్కడి నుంచే మనకి ఆరంభమైందన్నట్టు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ధాన్యాలు వచ్చిండి అందుకు ధాన్యాలు ఇట్లా నీ దానములు నీ యొద్ధ ఉంచుకోవడం నాకు అవసరం లేదు ఈ వయసులో నీకు సువర్ణ కంఠభూషము ధరించుకొని నువ్వు మూడవ అధిపతి అవుతావు ఇవన్నీ నాకు చెప్పు ఊదావస్త్రం నీ ధరింప ఇవన్నీ చెప్తున్నాడు అందుకు ధాన్యాలు ఇట్లా నీ దానములు నీ యొద్ధ ఉంచుకోను ఎందుకు ధాన్యలకి కోపం ఉంది తెలిసే మీద ఎవరని చెప్పగలరా నీ ధనంలో నాకేం అవసరం లేదు అంటున్నాడు ఎందుకంటున్నాడు చెప్పండి నీ బహునుమానం నీ బహుమానంలో మరి ఎవనికైనా ఇమ్ము అది అవసరం లేదు నాకు ఎందుకంటే నా దగ్గర ఉన్న ఈ మర్మాములని నువ్వు పైసలతో కొనుక్కోలేవు సేవ జీవితంలో విషయం అర్థం చేసుకోండి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు ఎవరి నుంచి ఏం ఆశించకుండా ఎవరి దగ్గరికి ఒక్క పైస ఆశించలేదు మనం ఇన్ని సంవత్సరాల్లో సేవలో ఈ రోజు వరకు కూడా ఒక్క పైస కానుక నా స్వార్థం కొరకు వాడుకోలేదు ప్రతి కానుక నేను మంచి సేవాపురంలోనే నాటిన వివరించిన కానీ కానుకలు అవి పేదవారే కానీ ఆ యొక్క అడవి జాతి ప్రజలే కానీ కొండ ప్రజలే కానీ అడుగులలో జీవించే వారే కానీ పేదవాళ్లే పిల్లలే కానీ వృద్ధులే కానీ అనారోగ్యంలో ఉన్న పేద పాస్టర్లే కానీ విధరాల్లో కానీ పాస్టర్ల భార్యలు పాస్టర్లు చనిపోతే వారి భార్యలకు పంపించిన కానుకలు ఇవన్నీ అందులో ఒక్క పైస నేను తీసుకోలేదా తెలుసు ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే నేను ఏదో చెప్పుకోవడం కోరిక కాదు లక్ష నలభద్నాలుగు వేల మంది గుణగణాలు ఎట్లా ఉంటాయని చెప్తున్నా వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరి మీద ఏ నింద లేదు అని నేను చూపించిన ప్రాట గ్రంథం ఏడో అధ్యాయంలో లక్ష నలభై నాలుగు వేల మంది ఎట్లా జీవిస్తారు అనేది నిష్కలంకంగా ఉంటారు వాళ్ళు వీరి నోట్లో ఎటువంటి అబద్ధం ఉండదు వీరు చెప్పే వాక్యాలలో అంటే బయటికి ఒకటి లోపల కొట్టి ఉండడానికి వీలు నువ్వు దాని తర్వాత నీ మీద ఏ నింద ఉండకూడద్దు అవి నిన్ను ఆ రోజు నిన్ను కాపాడితే విమోశన దినం రోజు ధైర్యంగా తలెత్తుకుని నిలబడగలవు కాబట్టి డబ్బుని ఎప్పుడు నువ్వు నువ్వు డబ్బుకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తావో ఒక సత్యం నీకు చూపించాలనుకుంటున్నా యేసు చెప్పిండు క్రీస్తుకు బిలియాలకు ఏ సంబంధం అని ఆ వాక్యం మనం చూసినాం గతంలో బిలియాలు అంటే మణి దయ్యం మణి మణి దేవత సరే మన దేశ భాషలో వేరేందని చెప్పాను పబ్లిక్లో అది కాబట్టి డబ్బు అనే దేవత నువ్వు క్రీస్తుకి డబ్బుకి ఏమేసి అంటాడు అంటే నువ్వు ఏసు ప్రభుని డబ్బుతో విలువ గడుతున్నావా లెవెల్ కడుతున్నావా ఆయన నువ్వు దేంతో పోల్చుకోలేవు కదా ఆయన అంత శ్రేష్ఠుడు ఆయన నిన్ను ఎట్లా పోల్చగలవు దేంతోనైనా కానీ డబ్బు కొరకు సేవ చేసే చాలా మంది ఉన్నారు మనకు తెలుసు కూడా మన గుంపులలో మనకు తెలిసిన చాలా మంది పాస్టర్స్ మనం అట్లా ఎందుకంటే వారు మొదటి గుంపులలో ఉండిపోతున్నారు బయటకు వచ్చే గుంపులో వాళ్ళు ఉండలేరు ఎందుకంటే తెలిసి వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళ జీవితాలని జీతగాడు జీతగాడే తోడేళ్ళు వస్తే పారిపోతాడు వాడు గొర్రెలను విడిచిపెట్టి మనం అట్లా కాదు గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టిండే యశ్ ప్రభు మనం కూడా అట్లనే ఉంటాం మనము ఒక మైల్ కాదు పది మైళ్ళు దూరం పోతాం ఒక గోర కొరకు అది మనం కంటిన్యూస్ గా సేవ చేస్తున్నాం ఈ గుణగణాలు ఒకదా ఒకసారి వచ్చేది కాదు ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి మనం వాటిని పొందుకోవాలా మనము ప్రతిసారి ప్రార్థన చేస్తాం ప్రవ్వా నాకు అది నాకు అది నాకు సాయం చేయ ప్రభు నాకు తల్లి పట్టు నాకు నాకు ఇది కావాలి అది కావాలంటాం కానీ మనం ఎప్పుడు కూడా ముందుకు పోయి చేయమన్నట్టు క్రైస్తవ జీవితంలో ఇది ఒకటి బహు కష్టతరం ఎన్ని సంవత్సరాలైనా ప్రవ్వా నాకు సాయం చేయప్రభు సాయం చేయ ప్రభు అని ప్రార్థిస్తుంటారు కానీ ఆయన ఏమన్నాడంటే నేను అన్ని ఇచ్చి పంపించినా నీవు నువ్వే సాయం చేసుకోవాలంటాడు ప్రార్థన చేయాలా సాయం నువ్వే చేసుకోవాలంటాడు ముందుకు పోవాలా అప్పుడే అది నీకు సాయం లాగా నువ్వు ముందుకు పోకపోతే అది ఎట్టి పరిస్థితుల్లో నీకు సాయం రాదు కాబట్టి నువ్వు ముందు పోకపోతే నీకు ఈ లోకంలో మనుషులు కూడా సాయం చేయరు ఆ మనుషులు ఎవరు అనేది నేను ఎప్పుడన్నా ఒక రోజు వాక్యాలు చూపిస్తా నీ నీ నీ సహాయకులు ఎవరు అనేది అది ఎట్లా గ్రహించాలను చూపిస్తా వాక్యాలలో అననీ ఎట్లయితే సౌలికి మార్గాన్ని చూపించిండు అట్లా ప్రతి ఒక్కరికి ఒక సహాయకుడు ఉంటాడు నీ పిలుపుకు సహాయకుడు ఉంటాం దేవుడు నిన్ను పిలుపు పిలిచిండు కానీ ఆ ఎవరి ద్వారా స్థిరపరచబడుతుంది అనేది ఇది ఎవరికి అర్థం కాదు నేను చెప్తున్నా ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఆ బోధ లేదు చర్చలే రోజు నువ్వు ఎంత రక్షణ వచ్చినా కానీ సేవ పరిచే కొరకు నీ పిలుపుని స్థిరపరిచేది ఒక వ్యక్తి ద్వారానే జరుగుతుంది అది బైబుల్ అంతటా ఈరోజు గోడ కాబట్టి ఇప్పుడు దానియలు ఇతని పిలుపుకి సహాయకుడుగా ఉన్నాడు బెల్సాసరికి సహాయకుడిగా ఉన్నాడు ఎందుకంటే దానియల్కి తెలిసి చనిపోబోతుంటారు లేజు కాబట్టి చనిపోయింది ఎరికల్ నేను ఎన్ని తీసుకోవాలా బహుమానాలు అసలు అది కానే కాదు కారణం ఆయన ఎందుకు తీసుకోలేదంటే ఆ రాజు మన మన దేవుని మందిరంలోని ఉపకరణంలను తన ఆనందం కోరుకు వాడుకుంటుడు అది పరిశుద్ధమైన ఆ ఉపకరణంలో ద్రాక్ష సంబోసుకొని వాళ్ళందరూ రాజులు తాగుతున్నారు అంత చిలకనగా చేసినట్టు అది ఆయనకి కోపం ధాన్యానికి ఇది పరిశుద్ధమైన కోపమే ద్వేషంతో కూడిన కోపం కాదు రోషం కలిగిన కోపం ఇది కాబట్టి ఆయన ఆశయించుకుంటలేడు కానీ నీ విస్తా నీ వాస్తులు నాకేం అవసరం లేదు పో నీకేం తెలియదు పో సత్యం మీ నైన్లాగా కాదు అంటాడు కాబట్టి నీ దానం నాకొద్దు నీ బహనం నాకొద్దు మనకు తెలుసు లక్ష మందిని యాజకుల్లాగా రాజుల్లాగా దేవుడు ఏర్పరచుకున్నాడు మెలికిసేదక క్రమం మనది మెలికి క్రమం ఏం తెలుసా అది ఇచ్చే క్రమం మనం మెల్కిసేదకు బైబుల్ అంతటా ఒక్కడే ఆయన రాజు మరియు యాజకుడనుంది బైబిల్లో షాలేము రాజు ఆయన అదే రీతిగా ఆయన ఈ సర్వనతునికి యాజకుడనుంది అది ఉంది దానికి సంబంధించింది తర్వాత హెబుల్ రాష్ట్ర ఉంది ఆయన రాజు మరియు యాజకుడు నేను చూపించిన లాక్డౌన్ లో చాలా మంది జ్ఞాపకం ఉందో లేదు కానీ ఎందుకు అబ్రాహ్ దగ్గరకు వచ్చిననేసి నేను చూపించిన కారణం అబ్రామ్ చెప్ అబ్రామ్ ఏం చెప్పిండంటే అంతా అన్నదమ్ములే పూర్వీకులు అబ్రాహం ఆ ఐదు మంది రాజులని సంహరించి వస్తున్నాడు ఆ ఐదు మంది రాజులలో ఒక రాజు అబ్రామ్కి అన్న అవుతాడు అయితే సొంత అన్నని చంపి వచ్చిండు అబ్రామ్ అయితే ఆ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అన్నదమ్ములందరూ కొట్టుకొని చేస్తారేమో అని మెలిగిసేదకు వచ్చి అందరి మధ్యలో సమాధానాన్ని స్థిరపరిచిండు అన్నదమ్ములు కొట్లు కొట్లాడుకోవడము ఆది కాండం మనకు తెలుసు కానీ వారి మధ్యలో సమాధానం తీసుకొచ్చేవాడు మిల్కీ సెదక్ కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది సేవ పరిచర్య ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితోని సమాధాన మనము ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరి మధ్యలో సమాధానం తీసుకొని రావాలా భార్య కొట్లాడితే మనము రెచ్చగొటం వాళ్ళని సమాధాన మన పరిచర్య అది అన్నదమ్ములు కొట్లాడుకుంటే వారి మధ్యలో సమాధాన పరుస్తూ మనం కాబట్టి మనకి బహు విరుద్ధంగా ఉంటాడు సైతాన్ బహు కష్టతరం మనకి ఈ పరిచర్య ను కనీసం మూడు నాలుగు గంటలు ప్రార్థన లేకపోతే ను బ్రతకలేవు వాడు ఎప్పుడో నిన్ను చంపని చూస్తూ ఉంటాడు ఇటువంటి సేవా విధానంలో ఉన్న వాళ్ళని కాబట్టి సరే నేను నిన్నటి దినంన మరొక ఆత్మను చూసిన అది మీదికి రావడము వింత రకంగా ఉంది ప్రతిసారి ఒక వింత రకమైన ఆత్మని దేవుడు నాకు చూపిస్తున్నాడు అంటే ఇవన్నీ ఆ యొక్క పర్లోకంని పర్లోక రాజ్యం బలవంతుల చేతిలో పట్టబడిందంటే అది ప్రకృతి సహజంగా ఇక్కడ ఆత్మీయ సహజంగా అక్కడ అవన్నీ ఆకాశ సమూహంలో అక్కడన్నీ జమ అయిపోయినాయి కాబట్టి ఇది ఒక వింత రకమైన ఆత్మని నేను నేను చూసిన అది ఎట్లుందంటే ఆ యొక్క గ్లాస్ మీద నీళ్ళు ఇట్లా మన సన్నగా ఎట్లా స్ప్రే స్ప్రే కొడితే ఉంటాయో అట్లా కదులుకుంటూ అది మీదికి కాబట్టి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన చెప్పిన విషయాలు కూడా బైబిల్లో కూడా చూపించిన మీకు నేను దేవుని యొక్క సృష్టిలో రకరకాల జీవరాశులు అన్ని మనం అనుకున్నట్లు కాళ్ళు చేతులు ముక్కులు ముఖాలు ఉండేవి కావని ఏహెచ్కల్ చేసిన దర్శనంలో వేరేగా ఆ జీవులు ప్రాట గ్రంథంలో ఉన్న జీవులు వేరేగా ఇవన్నీ ఆత్మీయంగా ఆత్మీయ కళ్ళకే కనిపిస్తాయి జీవులు దేవదూతాలంటే కేవలము రెక్కలు ఎగురుకుంటా వచ్చేవాళ్ళు తెల్లబట్లు అనుకుంటారు కానీ కాదు నేను చూపించిన గతంలో కూడా ఆయన దహించు అగ్ని కాబట్టి దేవుడు అగ్నిగా కనిపిస్తూ దాని తర్వాత నేను చూపించిన ప్రకటన గ్రంథంలో ఆయన ఎట్లా ఉంటాడు ఆయన శరీరం అంతా ఏసు ప్రభు యొక్క శరీరం ఎట్లా ఉంది నేను చూపించిన ప్రకటన గ్రంథంలో అవన్నీ విలువగల రాళ్లతో దగదగ మెరుస్తున్నట్లుంది ఆయన శరీరం ఆయన కాళ్ళు ఎట్లున్నాయి అపరంజిని అపరంజిని పోలిన అంటే తన కాళ్ళంతా గోల్డ్గా ఉన్నాయి బంగారమయమని కాబట్టి ఆ ఆ సృష్టిలో ఉండే జీవులు వేరే ఈ సృష్టిలో ఉండే జీవులు వేరే భూమి మీద ఉండే జీవులంతా శరీరం పొందుతుకున్న జీవులు ఆ లోకలలో ఉండే జీవులన్నీ ఆత్మీయమైనవి అవి వింత రకంగా ఉంటాయి గాలి రూపకు గాలి ఒక జీవి ఎవరు తెలియదు ఇది గాలి ఒక జీవి సముద్రంలో నీళ్ళు ఒక జీవి ప్రతిదీ ఒక జీవి ఆయన సృష్టించిన జీవులలో ప్రతిదీ ఒక జీవి అన్నట్టు ఆత్మీయ దృష్టం తీసుకుంటే వాటి ఒక్కొక్క ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది నీళ్ళ ప్రపంచం అంటాం వాటర్ వరల్డ్ అంటాం దాన్ని అగ్ని ప్రపంచం అంటాం అక్కడన్నీ అగ్నికి సంబంధించిన విషయాలు ఉంటాయి అట్లనే దురాత్మల సమూహాలకు కూడా వాటి వాటి ప్రపంచాలు ఉంటాయి ఆ ప్రపంచాలలో రకరకాల లెవెల్స్ ఉంటాయి వాటి దురాత్మలకి కొన్ని కొన్ని దురాత్మలు కేవలము ఎయిడ్స్ వైరస్ రూపకంగా వస్తూ కొన్ని దురాత్మలు కేవలం అదేమంటాము మెంటల్ ఇల్నెసెస్ అన్ని దురాత్మలే అవన్నీ ప్రతి దురాత్మలు మనుషుల దూరి కఠినంగా పట్టుకుంటాయి ఒక దినము వాటన్నిటి మీద అధికారం ఇస్తారు దేవుడు మనకి సేవా పరిచయలో అది ఎప్పుడు నువ్వు ఒక దాంట్లో పాస్ అయితేనే ఇంకొక లెవెల్కి ఎదిగితేనే ప్రమోషన్ ఇస్తారు అన్నట్టు కాబట్టి నీ సేవా ఎంతో త్యాగం ఉంటుంది ఎంతో శ్రమ ఉంటుంది నువ్వు భరించడానికి సిద్ధంగా ఉన్నావా నాకు ఎందుకు ప్రభు అంటావా శ్రమ పొందకుండా నీకు ఫలితం ఉండదు పరుగు పందెంలో పరిగెత్తకపోతే ఫస్ట్ ప్రైజ్ ఎట్లా వస్తుంది కొంత దూరం పరిగెత్త అలసిపోయి మూల భూసండి అయిపోతారు అది సేవా జీవితం ఈరోజు కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన చెప్తున్నాడు రాజు చిత్తగించము మహోన్నతులకు దేవుడు మహార్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రికు నెబుకాజ నేతలకు ఇచ్చాను దేవుడు అతనికి మహార్దశ ఇచ్చినందున తను ఎవరిని చంపగోరినో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించాను ఎవరిని పడదోయో పడవేయగోరేనో వారిని పడదవేశాను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడచ్చు అతని ఎదుట వణుకుచూ అయితే అప్పుడు అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకును అతని హృదయంను కఠినం చేసుకునగా దేవుడు అతన్ని ప్రభుత్వము అతని ఎద్దు తీసివేసి అతని ఘన అతనిని అతనికి ఘనతను పోగొట్టను అప్పుడు అతడు మానవుల ఎద్ధ నుండి తరంబడి పశువుల వంటి మనసు గల వాడాను ఇవి నేను చూపించిన గతంలో ఈ యొక్క ప్రవచన ఈ దర్శనకు సంబంధించిన విషయాలు మహోన్నత దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరి స్థాపింపకూడనో వారిని స్థాపించొచ్చు ఇది వారిని అర్థం చేసుకోండి ఆయన ఎవరిని స్థాపించాలనో వారిని స్థాపిస్తాడు అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడితల మధ్య నివసించచ్చు పశుల గడ్డి మేయిచు ఆకాశపు మంచి చేత తలసి శరము గలవాడాయను బెల్స్ అతని కుమారుడు వీవు ఈ సంగతి ఎంత ఎరిగి ఉండియు చూడండి ఇవన్నీ తెలుసుకొని నువ్వు నీ మనసును అణుచుకొనక పర్లోక మందున్న ప్రభు మీద నిన్ను నువ్వే హెచ్చించుకుంటువి ఇప్పుడు మాట్లాడుతున్నాడు నువ్వేం చేసినావు చూడండి చూడండి ఇంత ధైర్యంగా మాట్లాడే ఆత్మ నీకున్నదా మనుషులని మెప్పు మనుషులని మెప్పు మనుషుల నుంచి మెప్పు పొందుకోవడం కొరకు నువ్వు వాక్యాలు చెప్తున్నావా లేక నువ్వు కఠినంగా కొన్నిసార్లు ఉండగలుగుతున్నావా ఇది ప్రభు వలన కదా కనీసి మనము మనుషుల మీద ఏం కోపం ద్వేషం చూపించాం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా ఈ గుంపుకి నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఏం వాక్యం చెప్పాలో ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసి ఏ రోజున సిద్ధపడినవా అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు నువ్వు నిజంగా హెచ్చరించే పరిచరణ లేదా ప్రేమ సిద్ధాంతమైన పరిచరణ లేక మనుషులకి ఆలోచన ఆదరణకరంగా ఉండలాగనా క్షేమాభివృద్ధికి సంబంధించిన బోధన నీది నీది ఏ బోధన నీకు తెలియకపోతే నీ పరిచర్య పిలుపు ఎట్లా తెలుస్తుంది నీకు ఇంకోసారి చెప్పాలంటే నేను నిజంగా దేవుడి సేవకు పిలిచినా నీకు ఎట్లా తెలుసు అందని పిలిచింది కరెక్టే బట్ నేను దేన్ని ఆయన చిత్తంలో ఎందు నిమిత్తమే నేను పిలుచుకుంటాను నువ్వు అది గ్రహించగలిగినావా తెలుసుకోవాలి అది దాని వల్ల అదే చెప్తున్నాడు విషయం నువ్వు గ్రహించకపోతే ఈ సంగతి నువ్వు ఎరిగి నీ మనసును అంచుకోక పరలోకం ప్రభు మీద నిన్ను నువ్వే అనేక పర్యాలు మన సేవా పరిచయాలు ఇట్లనే ఉంటాం మనం దేవుని ఆలయంలో నువ్వు తీసుకొని ద్రాక్షరాసం కోసుకొని తాగుతున్నావు కాబట్టి ఈ విషయం చెప్తున్నాడు అన్నట్టు నువ్వు దేవుని గనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసన మీద మెనే మెనే టికిల్ ఉఫార్సిన్ ఈ భాష ఎవరికి అర్థం కాలేదు ఎందుకంటే ఇది హెబ్రి భాష కాదు ఇది పారసిక భాష కాదు మాదిల భాష కాదు కల్దీల భాష అసలే కాదు ఇంకా ఎవరి భాష కూడా కాదు భూమి మీద ఉన్న భాషలలో ఎవరి భాష కూడా ఇది కాదు ఇది దేవుని భాష దేవుడు డైరెక్ట్ గా తన భాషా రూపకంగా రాశాడు తన భాష మనుషులకి బయలుపరచుకోవడం కొరకు పాత నిబంధన కాలంలో చూపిస్తున్నాడు కాబట్టి ఈ వాక్య భావం దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచిద్దని ముగించాను మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచిద్దని ముగించింది కాబట్టి దానియలకి భాషల వరం ఎందుకు దానియలు మూడు సార్లు ప్రతిరోజు టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతీవి మట్టపు గుండెకు సంబంధించిన బోదేది ఫెరెన్ అనగా నీ రాజ్యము నీ యుద్ధం నుండి విభాగింపబడి చూడండి మాదీలకును పారసికులకును ఇబడును ఇది దేవుడు ఇచ్చిన ఆ యొక్క రూపకమైన ప్రవచనం ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ప్రవచనాలు ఎన్ని రూపకంగా ఆత్మావేశం చేత నువ్వు ప్రార్థనలో ఉన్న ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కసారి పరిశుధాత్మ నికి బలంగా వచ్చినప్పుడు నీ ఆధీనంలో ఉండవు అప్పుడు ప్రవచనం వస్తూ ఉంటాయి రెండవది కళల రూపకంగా ప్రవచనాలు వస్తూ ఉంటాయి నీ కళ చూపిస్తాడు దేవుడు మూడవది దర్శనరీతిగా నాలుగవది మనకు తెలిసి క్రొత్త నిబంధన విధానం భాషల రూపకంగా మర్మంలో దేవుడు బయలుపరుస్తాడని భాషలో మాట్లాడేవాడికి దేవుడు మర్మలను బయలుపరచడంంది అక్కడ వాక్యం కాబట్టి నీకు మర్మములు బయలుపరచబడల్లా అంటే నీకు ఆ వరం అని చెప్తుంటే ఇది దానికి సంబంధించిందే నీ రాజ్యము విభాగింపబడింది డివైడ్ అయిపోయింది నేను మీకు అనేక పర్యాలు తెప్పిస్తున్నా మూడు గుంపులని డివైడ్ చేసేది కూడా దేవుడే అని ఎందుకు ఎవరి జీవితం ప్రకారంగా ఎవరి విధానం ప్రకారంగా ఎవరి గుణగణం ప్రకారంగా ఆ గుంపులు ఉండిపోతాడు బెల్షాజర్ ఆగేయగా వారు దానిల నకును ఉదరంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేటలో అతడు మూడవ అధికారి అని చాటించిరి ఆ రాత్రి కల్దిల రాజకు బెల్షాజర్ హత్తుడాయ్యాను చూడండి ఎంత త్వరగా ఆ ప్రవచనం నెరవేరింది పొద్దున చెప్తున్నాడు రాత్రి నెరవేరింది కళా ప్రవచనం ఆశ్చర్యంగా ఉంటుంది మన గ్రూప్స్లో కూడా ప్రవచనాలు బయలుపరచబడ్డాయి ఎన్నో కొన్నిసార్లు అప్పుడే జరిగిపోయినాయి కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినాయి కోవిడ్ టైంలో అయితే మనకి ఆ సంవత్సరంలో పని అని జరిపోయినాయి పడతది ఎవరిని పట్టదు ఒకవేళ పట్టిన ఎట్లా విడుదల బతుతాం అవి నేను చూపించినాను దాని తర్వాత వ్యాక్సిన్ సంబంధించిన దేవుడు మనకు చూపించాడు ఏ టైంలో వ్యాక్సిన్స్ వస్తాయి ఏ వీక్లో వస్తాయి ఏ మంత్లో వస్తాయి కూడా మనం చూపి చెప్పగలిగినాం పర్ఫెక్ట్గా ఎందుకు చెప్పగలిగినామంటే ఇది ప్రభు వలన కలిగింది నువ్వు అవడివి నేను అవ్వండి మనం గొప్పగా అతిశయిస్తూ ఉంటాం ప్రతిసారి పైటికి బయటికి పైకి గొర్రెపిల్ల గొర్రపిల్లలాగా మాట్లాడతాం కానీ అది ఘటసర్పం అంటాడు డ్రాగన్ స్పీక్ అని ఒక వాక్యాన్ని చూపించిన గతంలో బయటికి గొర్రపిల్లలాగా మాట్ గొర్రపిల్లలాగా కనిపిస్తుంది కానీ మాట్లాడేది మటుకు గర్వంగా అది ఘట సర్పపు భాష లాగా ఉంటుంది చూడండి మాధీయుడు దర్యావేష అరవది రెండు సంవత్సరంలో వాడై సింహాసనం నెక్కెను ఇప్పుడు వచ్చింది చూసినారు ఈ యొక్క నాలుగవ తల మురుగం యొక్క నాలుగవ తల ఇది మాధీయుడు దర్యావేష అరవది సం రెండు సంవత్సరంలో సింహాసనం నెక్కెను అయితే ఈ మాధీయుడు ఇప్పుడు ఈ మాధీయుడు రాజు కావాలంటే ఈయనకు సపోర్ట్ పాలసికులు ఇవ్వాల లేకపోతే ఆడ పాలిటిక్స్ ఉన్నాయి నీ రాజ్యము విభగింపబడింది అని చెప్తున్నాడు అయితే ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి బబులోను రాజ్యంలో ఒక ముఖ్య మంత్రి లాగా ఉన్నాడు దాని తర్వాత ఇప్పుడు మాదీయులు పాలసికుల రాజ్యుల మధ్యలో ఇప్పుడు ఇంకొక అధిపతి లాగా ఎందుకంటే ఎటువంటి వాడు అనేది దర్యావేషికి తెలుసు కాబట్టి ఇప్పుడు చూడండి దానియల గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇప్పుడు దానిల గ్రంథము ఆరవ అధ్యాయంలో మూడవ మూడవ వచనం ఆరో అధ్యాయం మూడవ వచనం తన రాజ్యమంతటి పైన ఉండటకు నూట అధిపతులను నియమించటకు దర్యావేషు నాకు వారి పైన ము ము ము ప్రధానులుగా నియమించాను ఆ ముగ్గురులో దానియులు ముఖ్యుడు చూడండి ఇప్పుడు ఇంకొక దేశం మీదికి ఈయన మంత్రి లాగా రాజు తర్వాత సెకండ్ నెవద్జర్ తర్వాత సెకండ్ సెకండ్ సో మన సేవా జీవితంలో సెకండ్స్ లాగానే ఉంటాం మనం ఈ విషయం అర్థం చేసుకోండి ఎందుకంటే మన సేవా సలహాలు ఇచ్చాడుదే బాగా చదువుకోవాలా ఈ లోకంలో చదువు అనేది కూడా దేవుని పిలుపు ఈ లోకంలో ఉద్యోగం అనేది కూడా దేవుని పిలుపు ఈ లోకంలో బిజినెస్ చేయడం దేవుని పిలుపు ఈ లోకంలో నువ్వు ఆ యొక్క రాజ్యాలు లేక గవర్నమెంట్ స్థానంలో ఉండడము పాలిటిక్స్ లో మినిస్టర్స్ లాగా ఉండడం ఆయన పిలుపు బిజినెస్ లో ఆయన పిలుపు ప్రతి స్థలంలో ఆయన పిలుపు లేకపోతే ఈ సృష్టి ముందు కొనసాగదు అంత ఒక్కటేసారి ఆగిపోతుంది అందరినీ ఒక సేవ నిమిత్తమై పిలిచింది దేవుడు ఇక్కడ ఏముందంటే మూడవ వచనంలో దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాము తెలుగులో తెలుగులో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముందంటే మూడవ వచనం చేస్తుంది దెన్ దిస్ డానియల్ వాజ్ ప్రిఫర్డ్ అబౌ ద ప్రెసిడెంట్స్ అండ్ ప్రిన్సెస్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రిన్సెస్ ఇక్కడ మటుకి ఏముందంటే ఈ దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నందిన ఉండేను కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపల్ని రాజు ఉద్దేశించాను ఇది వాళ్ళకి ఇష్టం లేదు దక్కిన వారికి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనుంది కదా లక్ష నలభై నాలుగు వేల మందికి ఇది ఒక గుణగణం అన్నట్టు అందరికీ ఉంటుంది బుద్ధి సేవ పరిచయలో కానీ వీరికి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంటుంది అన్నట్టు ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముంది అంటే ఎక్సలెంట్ స్పిరిట్ అని ఉంది అంటే దానిలో ఉన్న ఆత్మ ఎటువంటిదని చెప్తుడు అంటే ఎక్సలెంట్ అంటే అర్థమైంది తెలుసా ఎక్సలెంట్ అంటే పర్ఫెక్ట్ కంటే బాగా అన్నట్టు సాధారణంగా అందరూ గుడ్ గుడ్ తర్పా తర్వాత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ తర్వాత ఎక్సలెన్స్ ఎక్సలెంట్ అంటే ఉన్నతమైన స్థితి అన్నట్టు ఆత్మలో అందుకు ఆయన దర్శనాలు అర్థం చేసుకోగలడు కళలు అర్థం చేసుకోగలడు రాతను అర్థం చేసుకోగలడు మనుషులు ఎవరికి అర్థం కాకుండా ఈయనకొక్కరికి అర్థమైంది ఎందుకు అంటే ఈయనలో ఉన్నది ఎక్సలెంట్ స్పిరిట్ నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం విన్నవాణ్ణి కాబట్టి చదివేవాణ్ణి కాబట్టి నేను దాని కొరకు ప్రయాసపడతా ఉంటాను లైఫ్ అంతా ఎక్కడ మిస్టేక్స్ అయితే పోగొట్టుకుంటానా ఈ అవకాశం అని ప్రయాసపడుతుంటాను నేను అందుకే నేను సైలెంట్గా ఉంటే ఎక్కువ మాట్లాడాను నేను ఎక్కడ నోరు జారితే ఈ స్పిరిట్ నాకు రాకపోతుందేమో అన్న బాధ నన్ను వెంటాడుతుంటుంది అది అది రావాలంటే నాకు తెలుసు ఎంతగా నలగొట్టబడాల నేను ధాన్యలు ఎంతగా నలగొట్టబడి నేను ఒకరోజు చూపించిన మీకు ధాన్యలు చెద్ర మిషకు అభ్యునిగా నలుగురు కదా ఆ ముగ్గురేమో గొప్ప జనం సాదృశ్యం అయితే దాని వల్లు లక్షణాల్లో ధర్మ సాదృశ్యం దాని ఎలు ఎక్సలెంట్ అన్నట్టు వారి విశ్వాసం ఎట్లుంది ఒక దేవుడు ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినాను మేము ఈ విగ్రహాన్ని పూజించాం ఈ ప్రతిమకి సగలపడం అన్నారు అటువంటి ఆత్మని వల్ల కానీ దాని మటుకు అన్నిటికంటే శ్రేష్టమైనది అతి శ్రేష్టమైనది తెలుగుల అటు రాశిరు కానీ అతి శ్రేష్టమైన బుద్ధి గల ఎక్సలెంట్ స్పిరిట్ బుద్ధి అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో మటుకు ఆత్మానుంది అతి శ్రేష్టమైన ఆత్మ గలవాడైనాడు కాబట్టి ఇది వాళ్ళకి నచ్చలే అందుకు ప్రధానంగా అధిపతులు రాజ్యపాలన విషయంలో దానిల మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టు చుండేరి విషయం అర్థం చేసుకోండి మన పరిచయలో ఎప్పుడు మన మీద తప్పులు లెక్కవెట్కి ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు తెలుసా నీ లెఫ్ట్ హ్యాండ్ నీ రైట్ హ్యాండ్ ఎందుకు దానియలకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్నారు వీళ్ళు ఎవరు మాదేయులు పారసికులు మాదేల నుంచి ఒక అధిపతి పారిసికుల నుంచి ఇంకొక అధిపతి ఈ ముగ్గురు మీద రాజు దర్యావేష్ కాబట్టి వీళ్ళు ఈ లెఫ్ట్ హోడు రైట్ హోడు ఎప్పుడు ధాన్యల మీద ఎప్పుడు తప్పించు ఎప్పుడు పట్టుకుందా మా మిస్టేక్ వీడు మా ఒక బానిస వచ్చినోడు మా రాజ్యం వెళ్ళడమేంది అనేది కొంచెం అసూయ కుల్లు ఉందన్నట్టు కాబట్టి కనిపెడుతున్నారు అంటే సెటప్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో కనిపెడుతున్నారు ఎప్పుడు పట్టుకుందాం ఎట్లా పట్టుకుందాం మనిషి అయితే వీళ్ళు ఎట్లా సెటప్ చేశారు అనేది అక్కడ మనం చూస్తాం చేయండి పారసిక్కుల గురించి నేను చెప్తున్న ఇప్పుడు ఈ బోధంతా పారసిక్కులు ఎవరు మాదీలు ఇంకా ఎవరు చెప్పలేదు మీలో ఏది సర్పం ఏది తేలు అనేది కానీ ఇక్కడ ఏముందంటే ప్రధానులను అధిపతులను రాజపాలన విషయంలో దానియల మీద ఏదైనా నిందమోపోవాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచండేది కానీ ధాన్యలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పై నన్ను చేయనివాడు కాడు ఇప్పుడు చెప్పండి నేరం అంటే నీ మీద నిందా తప్పు నేరం లేదు తప్పు లేదు అనేది చాలా జాగ్రత్త తర్వాత నమ్మకస్తుడు ఈ మూడు గుణగాన చూడండి నేరం చేయనివాడు తప్పు చేయనివాడు నమ్మకస్తుడు ఇవి నీలో నాలో ఉన్నాయా పరిశీలించుకోవాలి ఎక్కడ తప్పి పనిమో లోపం ఉందా కనుగోల నిన్ను సెటప్ చేసే ఎప్పుడు వీళ్ళ తప్పు ఈ బ్రదర్లు ఎప్పుడు తప్పులు పడదామా ఈ సిస్టర్లు ఎప్పుడు తప్పులు పడదామా అని ఎదురు చూస్తుంట మనుషులు కాబట్టి అందుకైన మనుషులు అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొన లేక లేమనుకొని వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఎక్కడ దొరకడు వీడు తప్పం తప్పు చేయడు వీడు త్రాగాడు విభచారం చేయడు వీడు దొంగిలించాడు ఏం మాట్లాడాడు కానీ వీడిని పట్టుకోవాలంటే వీడి విశ్వాసంలోనే పట్టుకోవాలా దేవుని పద్ధతి విషయంలోనే వీళ్ళని పట్టుకోవాలా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రధాన అధిపతులు ఏం చేశారంట ఎప్పుడు రండి ఎట్లా సెటప్ చేస్తారు ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే యుగ సమాప్తిలో మన మీద నడుస్తుంది ఇవన్నీ ఎట్లా సెటప్ చేస్తారు రండి ఆ రెండు గుంపులు నీ లెఫ్ట్ రైట్ సెంటర్ ఉండేటోళ్ళు నీ మీద నీ అధిపతులకు ఎప్పుడు సిఫారసు ఇస్తూ ఉంటారు ఎక్కడైనా ఉంటుంది ఇది చెప్తున్నా ఈ వాక్యం నీకు అర్థమైతే నీ దగ్గరికి ఇది వచ్చినప్పుడు నువ్వు ఎట్లా చెలించవు స్టేబుల్గా ఉంటావు అన్నట్టు నాకు మస్తు సలై ఒకసారి దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు నా మీద వ్యతిరేకంగా అయినరు మళ్ళా వాళ్ళంతా మంచి పవర్ఫుల్ ఫెలోస్ అయితే ఈ నలుగురు వ్యతిరేకమై అందరికంటే హయ్యెస్ట్ బాస్ ఉంటాడు కదా ఆయన దగ్గర పోయి నా మీద నేరాలు మొప్పిరు అయితే నాకు ఒక లెటర్ ఇచ్చి టుమారో మీరు యూ హ్యావ్ టు ప్రజెంట్ అయి ఈ మీటింగ్కి రావాలని నేను రాత్రి ప్రార్థన చేసిన నేను ధీమాగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను పొద్దున్న పోయినాను పిలిచి రందరూ వచ్చి కూర్చున్నారు ఆయన అడిగిన బాస్ ఏంది ఇట్లా నీ మీద ఇట్లా వచ్చిందని వాళ్ళందరూ నలుగురు నా ఎదుట కూర్చున్నారు నేను ఇటు సైడ్ కూర్చున్నాను ఆపోజిట్ మాకు మాకు లెఫ్ట్ రైట్ సైడ్లో నాకు రైట్ సైడ్లో ఒక పెద్ద కుర్చీ మీద మా పెద్ద మనిషి కూర్చున్నాడు అయితే నేను కంప్యూటర్ ఆన్ చేసి కంప్యూటర్ స్క్రీన్ ఆన్ చేసి మొత్తం చూపించేసి అంటే నేను చెప్పాడు ఎందుకు చెప్తున్నా చెప్తున్నా నువ్వు వా నీ పనితనంలో తప్పిదం లేకుండా నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుని సాయం గుండీకి అవసరం పుత్తగా ప్రార్థన చేసి పోయేది కాదు ప్రార్థన చేసి కూడా నువ్వు నీ బుద్ధి జ్ఞానము నీ తెలివి ఇవన్నీ కనిపించాల నీ పనితనంలో ఆ రోజు ఆ నలుగురు నాకు దొరికిరు చేతికి వాళ్ళు చేసిన తప్పుని నేను బాగా జాగ్రత్తగా గ్రహించిన దాన్ని జస్ట్ నేను నోరు తెరిస్తే ఆ నలుగురు ఉద్యోగాలు పోయిదారు కానీ నేను ఆ విషయం చెప్పకుండా నన్ను నేను కాపాడుకొని బయటకు వచ్చిన గొప్ప జనం ఎట్లుంటారని నేను చెప్తున్నా లక్ష నలభై నాలుగు వేల మంది ఎట్లుంటారు నేను చెప్తున్నా గొప్ప జనం ఏం చేస్తా నా మీద నువ్వు నేర వాళ్ళ మీద నువ్వు ఉల్ట నేర మోపి చూపిస్తావన్నట్టు మనం అట్లా ఉండమన్నట్టు వాళ్ళందరూ మనకి వ్యతిరేకమైన కానీ వారి వెనకలు ఉన్న సైతాన్ని మనకి మనకి వ్యతిరేకస్తుందని మనకు తెలుసు మనం పొట్లాడుతున్నది ఎవరితోని మనం పోరాడుతున్నది వాళ్ళతో కాదు కదా ఇది ఆత్మీయమైన విధానం మనం మనకు తెలుసు మనం పోరాడుతుంది కేవలము ప్రిన్సిపాలిటీస్తోని దుష్టాత్మలతోని ఆకర్ష సమూహంతో సైతాంతోనే మనం పోరాడుతున్నాం ఒకరోజు త్వరలో ముఖముఖిగా వాడిని చూడబోతున్నాను వాడు రహస్యాలనేది ఆసుకుంటుండు కనిపిస్తాడు మనుషులకి ఎందుకంటే వాడు ఓడిపోయిన తెలుసు వానికి ఏ ఆయుధం లేదని తెలుసు వానికి అది మనకి బయలుపరచబడిందని కూడా తెలుసు వానికి కాబట్టి వాడు డైరెక్ట్గా మన దగ్గర రాలేడు ఎందుకంటే వాళ్ళు నీ ముఖంకి వచ్చినా భయపడలేము నువ్వు ఎందుకంటే నీకు అది భయపరచబడింది కాబట్టి ఒకప్పుడంటే అమ్మో సైత అంటే భయపడటం మనుషులు ఇప్పుడు భయపడరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధం లేదు అది విశ్వాసాన్ని నేను నమ్ముతున్నాను ప్రభు చెప్పి పావులు చూపించింది నాకు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి దర్యావేష్ విషయంలో వీళ్ళు ఆయన మీద నేరాలు మొప్పడానికి ప్రయత్నించినప్పుడు ఏం జరిగింది ఏ తప్పిదం జరిగింది వీళ్ళు ఒక శాసనం రాపించారు చూడండి అంత తెలివిగా దానిని శాసనంగా చాటింపజేయనట్లు వాళ్ళు ఒక ప్లాన్ చేశారు ఎట్లనగా ముప్పై దిన వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని ఎద్ధనైనాను మానవుని ఎద్ధనైనాను ఎవరిను ఏ చేయకూడదు చూడండి ప్రార్థన చేయనీయకుండా అడ్డగిస్తారు అన్నట్టు ఇది తెలుసు మనకి శాసనాలు బయలుదేరతాయి అని మన దేశంలో శాసనాలు బయలుదేరితే ట్వంటీ ఈ సంవత్సరంలో శాసనాలు బయలుదేరతాయి ప్రటన్ గ్రంథం పరణాధ్యాయము నెరవేరే టైం ఇప్పుడు బాగా హాటంగా మీరు చూస్తారు నెక్స్ట్ ఈ ట్వెల్వ్ మంత్స్ లో పన్నెండవ అధ్యాయము మీకు తెలిసి అదంతా నెరవేరే టైం కాబట్టి ఏ మనివి చేయకూడద్దు ఎవడిను ప్రార్థించొద్దు ఎవడు బైబుల్ చదవద్దు ఆ టైం సిద్ధమైపోతున్నాం మనం ఆ శాసనము పుట్టించు వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేశారు మాదీయుల యొక్కయో పద్ధతి అనుసరించి స్థిరంగా శాశ్వంగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసేది దాన్ని రాజు సంతకం చేసిండు ఇప్పుడు బయలుదేరి బయలుదేరింది అయితే ఈ విషయం అర్థం చేసుకోవాలా ఎన్ని శాసనాలు వచ్చినా కానీ లక్ష మంది గుణగణం ఎట్లుంటుందో తెలుసా ఈ సీక్రెట్ నువ్వు అర్థం చేసుకోవాలా న్యూస్ పేపర్లో ఏ న్యూస్ చదివినా నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ చదవావు వాట్సాప్లో ట్విట్టర్లలో నువ్వు న్యూస్ చూడవు టీవీ పే న్యూస్ నువ్వు చూడవు అవి నేను భయపెడతా ఉంటాయి మనకి ఇట్లయితుంది అట్లయితుంది ఇట్లయితే అట్లయితే అని భయపడుతుంటావు నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది సీక్రెట్ అని ఇక్కడ ఆపేస్తాం వాక్యము పారసిక్కులు ఎట్లుంటారు అనేది నేను చూపిస్తున్నా వాళ్ళని మీద నిందలు మోపడే అన్నట్టు ఇంకా ఎవరు చెప్పలేదు నాకు ఎవరు సర్పం ఏది తేలనేది ఇప్పుడు చూడండి ఇటు శాసకం శాసనం బయలుదేరింది అయితే పదో వర్షం చూడండి అక్కడికి నేను వాక్యాన్ని క్లోజ్ చేసి తీరొచ్చు ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు ఎరులేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించు వచ్చాను చూడండి ఓ విషయం అర్థం చేసుకోవాలా ఎన్నో అద్భుతాలు తీసుండి దానియలు తన జీవితంలో సింహాల బోన్లో వేసిండ్రు దాని తర్వాత చూస్తాగా మనం దానికి దానికి ముందు ఎంతగానో ఆయన శ్రమలుగుండా వెళ్ళిండు ఆయన ఎంతగా చిత్రవద అనవైండి అనేది నేను ఒక రికార్డింగ్ స చూపించా మీకు దానిని నపుంసకులుగా ఆ దేశంలో చెద్రక్ మేషక్ అభ్యర్థంలో కూడా నపుంసకులుగా మార్చారు మార్చి ఆ నలుగురిని నపుంసకులకు అధిపతికి అప్పగించు అరుల అంత కఠినలు అన్నట్టు బబులో నీళ్ళు చాలా మంది యోవనస్తులని వాడు నపుంసకులుగా మార్చిండ్రు అన్నట్టు అందుకు ఏసే చెప్పిండు పర్లగరాజ నిమిత్తమే కొందరు నపుంసంగా పుట్టబడ్డవారు నపుంసంగా తయారు చేయబడ్డ నిజంగా నపుంసకులు ఉండగలవా బాగా అందించుకున్న నపుంసకుడు వాడికి శరీర వ్యామోహాలు ఏముండవు వానికి అని నేను డైరెక్ట్గా ఇప్పుడు మీకు చెప్పలేను కానీ ఒకరోజు నేను చెప్తాను నువ్వు నిజంగా ధైర్యంగా నిలబడగలవా ఎన్ని శాసనాలు వచ్చినా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగది లోకంలో మనుషుల శాసనాలని తారుమారు చేసి దేవుడైనా తెలుసు మనకి నువ్వు చేయాల్సిన పనేం తెలుసా షేక్ కావద్దు తెలిసి కొనినను వాక్యం ఇటు శాసనము సంతకము చేయబడ్డని ధాన్యలు తెలుసు ఏం షేక్ కాలేదు ఎట్లుంటుంది వాక్యం అట్లా వింటే దేవుని బిడలకి వ్యతిరేకంగా ఏమొచ్చిందనూ అపోస్తుంది అంతే కదా ఎట్లా పరిస్థితులు ఉన్నాను వాళ్ళు ఎవరు ప్రార్థనలు మానట్లేదు రోజులు రోజులు ప్రార్థన చేశారు రోజులు రోజులు ఉపాసనలు ఉన్నారు అందుకు విశేషమైన అద్భుతాలు జరిగినాయి అక్కడ వాళ్ళు ఉపాస ప్రార్థన చేసినప్పుడు పండగ ఆ వాళ్ళ ఇష్టాల పండుగ అది పెంతకొస్తే పండగ ఆ రోజు దేవుని యొక్క ఆత్మహత్య వచ్చినప్పుడు అద్భుతాలు జరిగినాయి అక్కడ ఉపాస ప్రార్థనలు పవర్ ఉంటుంది ఉపాస ప్రార్థనలు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ పేతురు వాళ్ళందరూ వారి మీదకి పరిశోత్ప దిగొచ్చింది అందుకు వాళ్ళకి భాషలవరం వచ్చింది ఉపాస ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా రాకపోయింది నాకు తెలుసు వాళ్ళు నమ్ముతున్నాను అది మనలో ఎందుకు రాలేకపోతున్నదంటే చాలామందికి కృపవారాలు ఉపాసం లేం మనం ఆ విధాల గురించి మనకు తెలుసు ఒక న్యాధిపద్ధ నాకు న్యాయం తీర్చమన్నాడు జిడ్డుగా తీర్చి ఎంతవరకు అట్లా లేదు నీ ప్రార్థన నా ప్రార్థనే రోజు కాబట్టి శాసనము బయలుదేరానికి తెలిసింది కానీ ఆయన చెలించలేదు డిస్టర్బ్ కాలేదు పోయి యథావిధిగా మూడు మూడు సమయాలలో మూడు మార్లు మోకాళ్ళుని ప్రార్థించేడు అది ఒక్కొక్క ప్రార్థనని అనుకుంటే కనీసం రెండు గంటల చేసిండాల అంటే ఆరు గంటలు చేసిండాలా మినిమం ఉదయం రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు కాబట్టి రెండు సత్యాలు నేను చూపిస్తాను మీకు ఒకటిది ప్రార్థన చేయడము రెండవది స్థుతించడం ఒకటి ప్రార్థన చేయడము రెండవది స్థుతించడం ఎందుకు స్థుతిస్తాం తెలుసా మనుషుల శాసనాలను అన్నీ చేస్తాయి నా ప్రభు నా పక్షంగా ఉండంగా సమస్త సృష్టికి రాజు ఆయనని ఆయన రాజుగా ఉంటే ఈ రాజులు ఏం చేయగలుసుకోగలరు నన్ను ధాన్యాలు ప్రార్థన ఎట్లుందంటే అన్యులు చెప్పాల్సి వస్తుంది పదకొండవ వర్షంలో దేవుణ్ణి ఎట్లా ప్రార్థన చేస్తుండే దేవునికి అని ఉంది అక్కడ తర్వాత ఆ మనుషులు గుంపులు గుంపు పొడి వచ్చి ధాన్యాలు తన దేవునికి ప్రార్థన చేయటయో ఆయనను బతిమాలు చూచి అంటే నీ ప్రార్థన ఎట్లుంది చూడండి దేవుని సన్నిధిలో నువ్వు ఏ బతి అంటే విజ్ఞాపన మీకు అర్థం చేసుకోవాలా బతి అంటే విజ్ఞాపన వీళ్ళందరూ విశాల్ పదులని ప్రార్థన చేయకుండా శాస్త్రం తీసుకొచ్చిండ్రు ప్రార్థన చేయకపోతే మేము నశించిపోతాం ప్రవ్వ ప్రార్థన చేయకపోతే దుష్టాత్మలు మమ్మల్ని చంపేస్తాయి ప్రవ్వ ఎందుకంటే ప్రార్థననే యుద్ధము మేము ప్రార్థించకపోతే మా ప్రార్థన సైతాన్ మీద యుద్ధం చేయదు మా ప్రార్థన ఒక ఆత్మ అది పోయి సైతాను ఊడగొట్టి చంపేసి వస్తుంది అది మరి మేము ప్రార్థనలు చేయకపోతే ఆ దుష్ట శక్తులు వచ్చి మమ్మల్ని చంపుతాయి నిద్రలోనే కాబట్టి నేను బతిమలాడుతున్నాను ప్రవ్వ కనికరించి ప్రవ్వ మేము మటుకు చచ్చినా పర్లేదు కానీ ప్రార్థన మానమ్యం దానియలు ప్రార్థనట్లుంది ప్రార్థన గురించి ఎవరు చెప్పలేరు ఆ రీతిగా దానియలు చెప్పినట్లు నీ ప్రార్థన ఒక జీవి నీ నోట్ల నుంచి పోతుంది ఆ జీవి అది పోయి దుష్టశక్తులని చంపేసి అది కొన్నిటి చంపుతుంది కొన్నిటి తరిమి వస్తుంది ఎందుకంటే ఆ తరి తరిమే ఆత్మ మీద నీ ప్రార్థన శక్తి లేదు నువ్వు అంతగా ప్రార్థన చేస్తలేవు కనీసం రెండు గంటలు కూడా ప్రార్థన చేయలేని బలహీనత నీకు ధాన్యులు ఆరు గంటలు ప్రార్థన చేస్తున్నాడు రోజుకి ప్రవక్తలందరూ పన్నెండు గంటలు ప్రార్థన చేసినట్టు నేను చూపించిన గతంలో రాత్రి అంతా మీద ఉంటే ఏమవుతుంది పరిస్థితి ఫ్రీజ్ అయిపోతే రాళ్ళైపోతాయి నీ మోకాళ్ళు కానీ సమస్తాన్ని తృణీకరించుకున్న వాళ్ళు కదా చిత్రవద అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ సాక్రిఫైసెస్ చేయకుండా ఏ లాభం నీకుండదు సుఖానుభవం ఉంటే అది ఏ శవగుణం అటువంటి జీవితం మనకొద్దు కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని ముగించేస్తున్నా నేను పారసిక్కులు తేళ్లకి సాదృశ్యం మాదియులు సర్పంలకు సాదృశ్యం బబులోను కుమార్తె గొప్ప జనానికి సాదృశ్యం ఇప్పుడు మూడు గుంపులు ఉన్నాయి ఇక్కడ మొదటిది పారసికులు మొదటిది మాదేయులు రెండవ గుంపు పారసికులు మూడవది బబులను కుమార్తె ఎందుకంటే బబులను కుమార్తె బానిసగా పట్టబడింది మా దర్యావేశ రాజు కాలంలో కాబట్టి దర్యావేశ రాజు కింద బానిసలాగా పట్టబడింది బబులను కుమార్తె కాబట్టి ప్రతి రాజుల కాలంలో గొప్ప జన సమూహము చావాల్సిందే అది మనం చూపించండి ఎన్నిసార్లు గొప్ప జన సమూహము చనిపోతూనే ఉంటుంది అది నేను ఈ దానియుల గ్రంథంలోని ఈ వాక్యాన్ని మనము వచ్చే వారము ముగిస్తాము పారశికులకు సంబంధించిన వాక్యాన్ని వచ్చే వరం ముగిస్తాను ఈ పారశిక రాజ్యము ఎట్లా ముగిస్తుంది దాని తర్వాత దేవుడు పారశిక మాదిల మీద గ్రీస్ దేశాన్ని ఎట్లా లేకపోతుండో అది నేను చూపిస్తాను అది దానియలే చెప్పిండు తన పుస్తకంలో దాని తర్వాత వచ్చేవారం మనము యోగుల గ్రంథంలోని కొన్ని విషయాలను చూస్తాము తర్వాత దానిల గ్రంథం సంబంధించిన అనేకమైన ప్రవచనాలు నేను మీకు వచ్చే వారం చూపిస్తాను ఆయన ప్రవచనము ఎట్లా నెరవేరింది అలెగ్జాండర్ అనే రాజు ఎప్పుడు రాబోతున్నాడు భవిష్యత్తులో అతను ఎట్లా ఈ పారసికులని ఓడగొడతాడు ఈ దర్యావేషిని ఎట్లా ఓడగొడతాడు అది చూపిస్తాడు అక్కడ దర్యావేషి ఓడిపోవడం వలన తర్వాత అలెగ్జాండర్ రాజులాగా రావడం వలన అలెగ్జాండర్ చిన్న వయసులో చనిపోవడము ఇవన్నీ ఉన్నాయి ప్రొఫెషనల్ దాని గంధం ఎనిమిదో అధ్యాయంలో మీరు ఎనిమిదో అధ్యాయం చదివి రెండు వచ్చే వరము గ్రీస్ దేశము ఎట్లా బయటికి రాబోతుందో నేను చూపిస్తా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే గ్రీస్ దేశం గురించి ఎవరికి ఎక్కువ తెలియదు బైబిల్లో ఎందుకంటే ఇది ఏషావు సంతతికి సంబంధించిన గుంపులు ఉంటాయి అది గ్రీస్ దేశంలో మనకు తెలుసు బీలాము కూడా ఏదో బీలాము ఏదో వంశాలకి వచ్చిన అదే రీతిగా ఆ యొక్క మార్కు సు వార్తలు చూపిస్తాను మీకు వచ్చే వారము ఏసు దగ్గరకు ఒక స్త్రీ రావడం గ్రీసు దేశస్తురాలు ఆమె ఎవరు అవన్నీ నేను చూపించిన గతంలో ఇవన్నీ రీప్లే చేయబోతున్నాం త్వరలో వచ్చే వారం కాబట్టి నీకు నిజంగా ధాన్యలు వంటి గుండగన్నం ఉండాలా ఎక్సలెంట్ స్పిరిట్ కొరకు ప్రయాసపడను ఎవరిని నిందలు మోపకు ఎవరి గురించి తప్పుగా మాట్లాడకు ఎవరి గురించి తప్పుగా ఆలోచించకు ఏ వ్యక్తి గురించి కూడా తప్పుగా ఆలోచించక నా స్థానంలో ఏ ఎట్లా ఆలోచిస్తాడు నా స్థానంలో ఏ ఉంటే ఎట్లా మాట్లాడతాడు నా స్థానంలో ఏ ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాడు ఇది నువ్వు ప్రార్థన చేయాలి నావన్నీ తీసుకో ప్రవ్వ నీవన్నీ నాకు ఈ ప్రవ్వ నావన్నీ తీసుకోపు రవ్వ నీవన్నీ నాకు ఈ ప్రభు ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ మీ గివ్ ఆల్ ఆఫ్ యూ give all of me give all of you kristu gani na mansa da ki pravwa na mansa di sei pravwa at panikara ni mansa pravwa na kadantu pravwa nak ni mansa kavala pravwa kristu gani na mansa ma ki ani pravwa kristanta abhishek chid abhishek pandina mansa ma kavala pravwa maamsa pa mansa ma koddu pravwa anna prarthane nik avasara mirachi 2 gantal prarthan jay gala va challenge disko gala va roz ఇది యుద్ధము నీ ప్రార్థన ఒక సైనికుండా పోతుంది వాడిని ఓడగొట్టొస్తుంది ప్రతి చీకటి శక్తులని ఓడగొట్టొస్తుంది సువార్త పరిచర్య తర్వాత కనీసం రెండు గంటలు ప్రార్థన చేయకపోతే చనిపోయే అవకాశాలు వస్తాయి ఎందుకంటే వాడు విజృంభించి ఈ సంవత్సరం నుంచిగా మనం పనిచేయబోతున్నాడు వాడు ఎందుకంటే మన సేవ పరిచర్య కూడా విశేషంగా ఎదగబోతుంది కాబట్టి ఖచ్చితంగా వాడి అటాక్స్ ఉంటాయి ఎక్కువ ఎక్కువ స్థలాలు ఎక్కువ ప్రాంతాలు మనం పోబోతున్నాం తెరలో ఈ సంవత్సరం కాబట్టి ఎక్కువ స్థలాల్లో పోయి మనుషులందరి జీవితాలలో సింహాసనం వేసుకున్న సైతాన సింహాసనాన్ని మనం కూరగొడుతున్నాం ఏసు యొక్క సింహాసనాన్ని ప్రతి ఒక్కరి మనం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఈ టైం కొత్త సంవత్సరం అని మనం నమ్మం కదా నూతనంగా మారితేనే క్రొత్తది లేకుంటే పాత సంవత్సరమే అది యథావిధి కాబట్టి జ్ఞానంతో మనం ముందుకు వెళ్దాం ప్రార్థనలో పరశుధరవా తండ్రి మీకు వదనాలైనా కృపగల దేవ మీకే స్థుతుల స్తోత్రాలేసయ్య బ్రహ్మ ఆ యొక్క బెల్షాజర్ గురించి మేము చూసినాంనైనా ఎంత నిర్లక్ష్యంగా తండ్రి గురించి తెలిసి కూడా దాని గురించి తెలిసి కూడా మీ యొక్క మందిరం ఉపకరణంలోని తన స్వార్థం కొరకు అహం చూపించుకుంటూ దాన్ని వాడుకున్నట్లు మేము చూస్తున్నాంనైనా తింటూ త్రాగుతూ సుఖానుభవాన్ని ఆశయించిన వాడు ఆ రాత్రే చనిపోయాడు కానీ మీరు మటుకు మాకు దేవుడు తల భాష దేవునితో మాట్లాడే భాషని మాకు అనుగ్రహించినారు నేను దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం అది పొందుకొని వాడు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు కానీ ఆ రుచి చూసిన వాడు దాని గురించి మరి విశేషంగా మాట్లాడతారు కాబట్టి నేను ప్రతి మీరు ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు భాషల్లో నేను కోర్చున్నాను అన్నాడు నైనా పౌలు మరి విశేషంగా ప్రవచించమన్నారు భాషల్లో వరం లేకుండా ప్రవచనం రాదని కూడా మీరు చూపించారు మాకు కాబట్టి నైనా మాలో గ్రూప్లో ప్రతి ఒక్కరికి కృపవరంలు అనుగ్రహించండి మీతో సంభాషించాల భాషల్లో మాట్లాడే వాడు మాట్లాడుతున్నాడు మర్మంలో మాట్లాడుతున్నాడు అనుంది వాక్యం నాయన కాబట్టి మాకు ఆ వరాలు అనుగ్రహించండి మా భాషలు మార్పు చెందలాగిన సహాయపడండి పరలోకంలో ఉన్న రకరకాల ఆత్మీయ ప్రపంచాలలో మాట్లాడే భాషలు మాకు అనుగ్రహించండి అక్కడున్న వ్యక్తులతో పురాతనమైన వ్యక్తులతో దేవుదతలతో మేము మాట్లాడాల ప్రవ్వ అక్కడున్న ప్రవ్వ అయితే కాగితప్పు చుట్టాలని మాకు అనుగ్రహించి మనం మేము పోయి వాటిని తీసుకోవాలా ప్రవ్వ అందులో ఉన్న ఇవన్నీ మేము నేర్చుకోవాలా ప్రవ్వ అవన్నిటినీ లోకంలో మనుషుల జీవితాలను మేము వాడాలా వారిని నిజంగా నడిపించాలా ఈ రాత్రి వింటున్న వారందరి జీవితంలో నూతనమైన కార్యాన్ని జరిగించండి సంపూర్ణంగా మీ మీద ఆధారపడి దానిలాగా ఎదుగులాగిన ఎక్సలెంట్ స్పిరిట్ కొరకు ప్రయాసపడలాగిన సేపడండి నేను ప్రయాసపడుతున్నాను ప్రవ్వ నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాలో ఎక్సలెంట్ స్పిరిట్ నాకు అవసరం నేను నాకు లేకపోతే నేను ఉండని లేదు ఈ లోకంలో నాకు అది అవసరం ప్రవ్వ అది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మాకు అందరికీ అనుగ్రహించం ఉన్న అటువంటి జ్ఞానం ఆయన ఎంతగానో శ్రమలు పొందిండు నపంసుకంగా మార్చబడి బహు భయంకరమైన శ్రమలు అనుభవించండినైనా కానీ ప్రతి దశలో మిమ్మల్ని చూసిండి ప్రభా మీ యొక్క సహాయాన్ని సహవాసాన్ని పొందుకున్నాడు ప్రభావ ఎందుకంటే ఆయన మూడు పూటలా ప్రార్థించండినైనా మేము ఒక్క పూట కూడా ప్రార్థించలేకపోతున్నాం సరిగా సహాయపడండి కనికరించండి క్షమించండి కృప చూపించండినైనా మీ కనికరం మనిషి తొలగించద్దని ప్రార్థిస్తాం మీ రాత్రి ప్రతి ఒక్కరికి అది అనుగ్రహించండి నేను క్రవ్వ మీ కనికరమ్మాకు అవసరం లేండి తీయ తీయకండి ప్రవ్వ మాకు కనికరం తొలగించద్దని ప్రార్థిస్తున్నాం నేను ఏం అవసరం లేదు కానీ మీ కనికరమ్మ మీదంటే చాలు ప్రవ్వ రాత్రి మాకు మంచి ధరలు ఇచ్చేయండి నేను పర్లోకప్పు దర్శనం అనుగ్రించండి పర్లోకప్పు ప్రయాణమ్మాకు అనుగ్రహించండి అక్కడికి వెళ్ళి మేము తీగొచ్చి అనేకులకి చూపించాలా అటువంటి కృప భాగ్యాన్ని మాకు అందరికీ పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు కృషి యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయిండును గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్